పరిశుద్ధ ఉంట్రీ మీకు స్థుతుల స్తోత్రాలనైనా మహోనత దేవ మహిమ స్వరూపి మీకు వందనాలనైనా ఈ ఉదయకాల నుంచి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడినారు అనేక ప్రాంతాలు నడిపించినారు సురక్షిత ఇంటికి చేర్చినందుకు మీకు ఎంతో వందనాలు ముఖ్యంగా ప్రభు యొక్క సాయంత్రం సమయం నా మీ యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి మేము సిద్ధపడుతున్నాం అయినా మీ యొక్క ఆత్మీయ నడిపింపు మాకు అనుగ్రహించండి వాక్యాలని సత్యాన్ని గ్రహించలాగన వాటిని స్వీకరించేలాగా మా యొక్క హృదయాలను తెరవమాని ప్రార్థిస్తున్నాం ప్రభావ మళ్ళీ చిన్నపిల్లలకు నేర్పించినట్లు వాటిని నేర్పమని ప్రార్థిస్తున్నాం అవును ప్రభా ఇవి ఆత్మీయమైనవి చిహ్న పరంగా చెప్పబడ్డ వాక్యాలు ప్రకటన గ్రంథంలోని వాక్యాలు ఇవన్నీ భవిష్యత్తులో జరగబోతాయన్నారు అవును భవిష్యత్తు భవిష్యత్తు అనేది గతం నుంచే వచ్చిందన్న విషయాన్ని మీరు మాకు జ్ఞాపకం చేస్తున్నారు వారికి దృష్టాంతములుగా జరిగి యుగాంతమంది మాకు బుద్ధి కలగడం కొరకు రాయబడ్డాయి అనేసి మీరు మాకు చెప్పినారు ప్రభా ఏం జరిగినాయో క్రైస్తవులకు జరుగుతాయన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు అవి జరిగినప్పుడు ప్రపంచాత్మకంగా జరుగుతాయన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు కావును ప్రభావ వీటిని మేమందరం చూడాలా వాటిని నేర్చుకోవాలా దీన్ని ధ్యానించేవాడు ధన్యుడని వాక్యం సెలవిస్తుంది కాబట్టి అటువంటి ధన్యత మాకు ఇచ్చినందుకు మీకు వదనాలు ప్రభావ మేము కాంప్రమైజ్ కాకుండా వీటన్నిటిని నేర్చుకొని ప్రభు వాటిని స్వీకరించాలా దాని తర్వాత అనేక గ్రంథంలోని వాక్యాలు ప్రతి ఒక్కరు ప్రకటించాలా ప్రభు చర్చస్ల లవిటిని ప్రకటించడం బహు అరుదు ప్రభ యాప్చర్ కల్ట బోధకులు దాన్ని వాళ్ళ స్వార్థం కొరకు వాడుకున్నారు నైనా అందుకు తారుమారైపోయింది ఆ బోధ కాని ప్రబంధ నుంచి మళ్ళీ బయటికి తీసుకొచ్చి వాటిని సరిగా చూసుకుంటే విధానంగా తండ్రి శ్రమలు చూడకుండా నేను వెళ్ళిపోతా అనుకుంటున్న వారికి శ్రమల క్రైస్తవ సంఘం పోతుందన్న విషయాన్ని మీరు చూపించమంటున్నారు వాటిని మేము చూపించాలా ఎందుకంటే ప్రభా అబద్ధం చేత తను మళ్ళీ మరణంతో నిబంధన చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా మరణిస్తారు కానీ మేము జీవంతో నిబంధన చేసుకున్నాం ఇంకటి మీరే జీవంనైనా నేనే మార్గము సత్యము జీవం కాబట్టి మేము మీతో నిబంధన చేసుకుని మీ నూతన నిబంధనలు జీవిస్తున్నాం నైనా కాబట్టి సమృద్ధి గల జీవం ఇవ్వడానికి మీరు వచ్చినారు లోకం లేదు అటువంటి సమృద్ధి గల జీవితాన్ని మా కనుగరించి పొడిగించండి అనారోగ్యాలను స్వస్థపరచండి ప్రభా అనారోగ్యాలు తను ఆయుష్ కొట్టే వేస్తాయని స్వాక్యం చెప్తుందైనా కాబట్టి ప్రతి అవయవాలకి సంపూర్ణమైన స్వస్థత అనుగ్రహించండి ఆ వైరసెస్ని బ్యాక్టీరియాలని పారాసైట్లని గద్దించమని ప్రార్థిస్తున్నాం అవి మా దగ్గరికి రానికుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం వాటిని సృష్టించింది కూడా మీరే ప్రభ అవును ప్రభ మీ చేతిలో అవి గణహీనమైన ఘటనలు లాగా వాడబడుతున్నాయి దుష్టుడు ఏ రీతిగా చీకటి శక్తులు ఏ రీతిగా మీ చేతిలో ఘనహీనమైన ఘటనలాగా వాడబడుతున్నాయో ఈ వైరస్లు కూడా ప్రభ మీ చేతిలో ఆ రీతిగా వాడబడుతున్నాయి కానీ మేము మటుకు ఘనమైన ఘటనల లాగా మీ చేతిలో వాడబడలా ఆ రీతి వాళ్ళని తయారు చేయమని ప్రార్థిస్తున్న మీ సాయి ప్రాణ వాక్యాన్ని చూస్తుండగా మీరే మాకు శాఖలను నడిపించి ఒక మనసుని పరిపార విధాలుగా పోనీయకుండా దాని మీద కేంద్రీకరించుకొని ఉండేలాగా సాయపడమని అందరిని ఆశ్రయించమని ఏ సుక్రీస్తున్నా అన ప్రార్థిస్తున్నాం తండ్రి న్యాయాధిపతుల గ్రంథము రెండవ అధ్యాయము పదహారు పద్నాలుగు వచనంలో ఒకటి జగదం దాని తర్వాత ఇంకా కొన్ని ఉంటే వచ్చిన తర్వాత నేను చూపిస్తున్నాను అవన్నీ ఒక మెంబర్ ఒకటి న్యాధిపతుల గ్రంథము రెండవ అధ్యయము పద్నాలుగవ వచ్చినప్పుడైనా చదవండి కాబట్టి యహోవ కోపాన్ని ఇస్రాయల్ మీద మండిను ఆయన దోచుకున్న వారి చేతికి వారిని అప్పగించను వారు ఇస్రాయల్లను దోచుకునేది ఇక మనం ఏం చేసినామంటే దేవుని కోపము ఇస్రాయల్ మీద రగలుకోవడం పాత నిబంధన కాలంలో తన సొంత బిడ్డల మీద దేవుడు ఎందుకు కోపగించుకోవడన్న విషయం మనం అర్థం చేసుకోవాలి అక్కడ వాళ్ళు అన్య దేవతలని ఆర్దించడము అపవిత్రంగా జీవించడము అన్యాయంగా జీవించడము ఆజ్ఞని ఉల్లంఘించి జీవించడం వాళ్ళు నేర్చుకున్నారు అన్య దేవతలన్నిటినీ తీసుకొచ్చుకొని వాటి విగ్రహాలను తీసుకొచ్చుకొని జీవించిన వాటిని ఆరాధించినారు కాబట్టి దేవుని కోపం వారి మీద రగలుకున్నది కాబట్టి ఇక్కడ మనం చూడాల్సిన విషయం ఏంటంటే ఇది వారికి దృష్టాంతాలు జరిగింది యుగాంత మందుని రాయబడింది పరితి రాష్ట్ర పత్రికలు కాబట్టి యుగాంత మందు మన బుద్ధికారణం రాయబడింది కాబట్టి క్రైస్తవ జీవితం ఏ రీతిగా ఉంది అన్న విషయాన్ని ఈ వాక్యం తిరిగి జ్ఞాపకం చేస్తుంది దేవుని కోపం వారి మీదకి ఏ రీతిగా రగలుకున్నదో అదే రీతిగా ఈరోజు మతపరమైన జీవితం మీద రగలుకుంటుందన్న విషయం మనం అర్థం చేసుకుంటున్నాం కాబట్టి ఆయన ఏం చేశాడు న్యాధిపతుల కాలంలో తన సొంత బిడ్డలైన ఇసాల పడదని అన్య అన్యరాజులకి శత్రువులకి అపగించాడు దేవుడు ఎట్లా శిక్షిస్తాడు మనుషులు అంటే శత్రువులకు అప్పగించి శత్రులు ఎక్కడ ఉంటారు నీ పక్కనే ఉంటారు నీ చుట్టే ఉంటారు నీ దేశం చుట్టే ఉంటారు ఈరోజు మన దేశానికి ఎవరు స్నేహభావంగా కనిపించారు పాకిస్తాను ఎట్లా ఉందో మీకు తెలుసు చైనా ఏ రీతి ఉందో మీకు తెలుసు నేపాల్ ఒక రీతిగా స్నేహభావంగానే ఉంటుంది మనకి వ్యతిరేకం మనకు తెలుసు రీసెంట్లీ న్యూస్ ఎలా కూడా మీరు చూసి నేపాల్ నేపాల్ నేపాల్కి ఇండియా అంటే ఇష్టం అది చైనా సహవాసం తీసుకుంటుంది అదే రీతిగా బంగ్లాదేశ్కి మనం అంటే విడిపోయింది బంగ్లాదేశ్ అనుకోప్పుడు కొల్కతాలో ఉండేది వెస్ట్ బెంగాల్ నుండే అది ఈస్ట్ బెంగాల్ బంగ్లాదేశ్ ఈస్ట్ బెంగాలా బంగ్లా అంటారు బంగాల్ అంటే బెంగాల్ ఈస్ట్ బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ ఈస్ట్ ఈస్ట్ బంగాల్ బంగ్లాదేశ్ లాగా విడిపోయింది మన దేశం నుంచి ఇస్లామిక్ కంట్రీ అది కూడా అదే రీతిగా దక్షిణ భాగంలో శ్రీలంక మనం ఇష్టం లేదు చైనీస్కి దాసోహం అయిపోయారు చైనా వాళ్ళ దేశంలో విపరీతంగా డబ్బులు స్పెండ్ చేసింది వాళ్ళ బ్రిడ్జ్లు కట్టింది వాళ్ళకి రకరకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కట్టి నేపాల్ని బానిసగా తీసుకుంది నేపాల్ నేపాల్ అంటున్నా శ్రీలంక ఈ నే శ్రీలంక ఏంది నేపాల్ ఏంది ఇట్లా కొన్ని దేశాలు మన దేశం చుట్టూ ఉండే దేశాలు ఇవి అట్లనే ఫిజి ఐలాండ్స్ మరీషియస్ ఇవన్నీ చిన్న చిన్న దేశాలే అయినా కానీ మనం అంటే ఇష్టం లేదు ఇప్పుడు ఇంతమంది మనకి ఇష్టం లేని ఉన్నారు వీళ్ళ వీళ్ళకి చైనా చాలా సన్నిహితంగా దిగుతుంది వాళ్ళు చైనీస్ ఈ దేశాల వచ్చి వాళ్ళ వాళ్ళ బాంబ్స్ రాకెట్స్ అన్ని మన దేశం మీదకి పెడతారు చూ కాబట్టి ఈ దేశానికి సేఫ్టీ లేకపోయాయి ఈరోజు అంత శత్రువులే ఉన్నారు సరే ఎందుకు దేవుడు పర్మిషన్ చేస్తారనేది మనకు తెలుసు ఇంత చెప్పినా కూడా వినకపోతే శత్రు రాజ్యాన్ని మనం ఇంతకు ఇష్టం గ్రంథంలో ఎంత చెప్పినా కూడా నీ జీవితం మార్చుకోకపోతే నీకు శిక్ష తప్పదు ఎందుకు శిక్షిస్తారంటే ఆయన శిక్షించకపోతే మనం దుర్బీజలం అంటాడు డెబ్బులక్షణ పత్రిక అనుకుంటా ఆయన శిక్షించకపోతే మనం ఆయన బిడ్డలం కాలేమంటాడు బిడలను ఎందుకు శిక్షిస్తాడు అంటే నశించిపోకుండా ఉండడం కొరకు శిక్షించడం అంటే కూడా ప్రేమించడమే కాబట్టి దేవుడు ఎందుకు తన బిడ్డలను శిక్షిస్తారంటే ఆయన ప్రేమ అట్లా కాబట్టి చెడిపోకుండా నశించిపోకుండా ఉండడం అన్నది ప్రేమకు సాదృశ్యం కాబట్టి ఎంత చెప్పినా కూడా వీళ్ళు మారరు వీళ్ళు నశించిపోతారు వీళ్ళు నశించిపోకుండా వాళ్ళంటే వాళ్ళని ఖచ్చితంగా నేను శిక్షించి సరి చేసుకోవాలి నచ్చ చెప్పడము బుద్ధి చెప్పడము మంచి మాటలు చెప్పడము ఎన్ని చెప్పినా కూడా మారకపోతే తెచ్చి వాళ్ళకి శిక్షిస్తారు అన్నట్టు కణానీయులనట్లనే కదా కణానీయులు ఎంత కఠినంగా జీవిస్తారన్న విషయం మనం ఎప్పుడన్నా ధ్యానిస్తే చెప్పవచ్చు ఎందుకంటే ప్రపంచమంతటా ఇది చాలా ఎక్కడ చూసిన దేవుని సేవకులకి ప్రశ్న ఇస్తున్నారు ఆయన జాలిగల దేవుడు ప్రేమ గల దేవుడు ఎందుకు నిర్మూలించమన్నాడు దాన్ని ఇంగ్లీష్ లో జనసైడ్ కణనీయులను ఎందుకు నిర్మూలించమన్నాడు స్త్రీలను పిల్లలని పశువులను కూడా నిర్దాక్షిణంగా నిర్మూలించమన్నాడు దేవుని మీద అటువంటి భావం కలిగిన వాళ్ళు ఈరోజు హేతువాదులే కానీ ఇతర మతస్థులు అటువంటి తలంపు కలిగిన వారికి వాళ్ళు నిలబడే ప్రశ్న వేసినప్పుడు ఏ రీతిగా వారికి జవాబు ఇవ్వగలవు కాదు ఆయన తన సొంత బిడ్డల్ని కూడా శిక్షించండు ఆయనను చెప్పినా వాళ్ళు అర్థం చేసుకోగలరు కణనీయులు అన్నిలు హామ సంతతి వాళ్ళు కానీ కననీళ్ళనే కాకుండా తన సొంత బిడ్డలనే శిక్షించి చెల్లారి చెక్క చేసిండు నెబ్బద్దజరొచ్చి దిశలు చేసే మీ దగ్గర మీద వచ్చినప్పుడు ఎంతోమంది ఏమైనా దేశమంతా రక్తం ప్రవహించిందని ఇర్మియా విలాపవాక్యములలో చెప్తా ఉంటాడు దేశమంతా రక్తం ఏర్లైఫారేనని అంత భయంకరంగా ఉండేది అక్కడ పరిస్థితి కాబట్టి ఆయన ఎవరు ఆయన అందరూ ఆయన బిడ్డలే ఆ నీలైనా కానీ రక్షింపబడ్డ మనమే కానీ ఆయన బిడ్డలే రక్షింపబడ్డ వారు విధేత చూపిస్తారు రక్షింపబడిన వాళ్ళు అవిదేయులని పిల్లలు అంతే వాళ్ళు అవిదేలే పిల్లలే కానీ కాబట్టి వీళ్ళు విధేయత చూపిస్తున్నాం అని చెప్పి అవిధేత చూపిస్తే తిరుగుబడతనం అంటాం అందుకు దేవుడు శిక్షిస్తాడు ఎందుకంటే తిరిగి విధేయత చూపించుకున్నాడు బట్ ఆ రీతిగా న్యాధిపతుల కాలం అంతట పన్నెండు మంది కదా న్యాధిపతులు ఆ పన్నెండు మంది కాలంలో జరిగింది ఇదే స్టోరీ వీళ్ళు తిరుగుబడతనం చేసి పాపం చేసి దేవు వ్యతిరేకంగా జీవించినప్పుడు శత్రు రాజుని లేవనెత్తాడు వాడికి బలం బలహీన రాజ్యానికి బలం అని ఆ వాళ్ళు వీళ్ళ మీద దండెత్తి వీళ్ళని బానేసలాగా తీసుకపోయారు వారి బానిసత్వం కింద వీళ్ళు బాధపడి నివేదనతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక న్యాధిపతిని లేపిండు ఆ వాళ్ళని విడిపించిండు శత్రు ప్రతి న్యాధిపతి ఏసప్రోకి ప్రతినిధి శత్రు నుంచి కాపాడేవాడు ఏస్రభు రక్షకున్నట్టు ప్రతి న్యాధిపతి ఏసప్రోగి సాదృశ్యంగా ఉంటాడు కానీ ప్రతి న్యాయాధిపతి కూడా చివరికి ఎట్లా ఎట్లా జీవించిండో మనం చూస్తాం పాల కాలాలు ముగించుకోవడం ఏ రీతిగా ముగించుకోవడాో మనం చూస్తాం దాని తర్వాత వాళ్ళ బాయిలు ఎందుకంటే మనుషులు కాబట్టి కానీ వాళ్ళందరికంటే శ్రేష్ఠుడు మన ప్రభు ఆయన రక్షకుడు ఆయన రక్షించినట్లు ఎవరు రక్షించలేరు ఆయన కాపాడినట్లు ఎవరు కాపాడలేరు ఆయన ఆదుకున్నట్లు ఎవరు ఆదుకోలేరు కాబట్టి ఈ ఉదయకాల మనం చూసినాము ఆ యొక్క పత్రిక ఆరోధ్యంలో మరణ భయం నుంచి విడదగల్పించిన ఒక్కడే ఈ లోకం మరణ భయంతో ఉన్నది ప్రతి భయం భయం దేనికి భయం అంటే మరణ భయం అంటారు అది ప్రాణం అంటే తెలుగు ఆ మరణ భయం నుంచి విడదగల్పించిన వాడు మన ప్రభు ఒక్కడే అని అక్కడ మనం చూస్తున్నాం హిబుల్ పత్రికలో కాబట్టి మనం భయపడదు రక్షింపబడ్డ వాళ్ళము మరణ భయం మనకు ఉండదు దాని మీద ఆయన విజయం పొంది మన చేతిలో పెట్టాడు కాబట్టి మరణము శత్రువు అని బైబిల్ సెలవిస్తుంది ప్రకటన గ్రంథంలో కాబట్టి శత్రువు మీద నీకు బలం అనుగ్రహించాడు అధికారం అనుగ్రహించాడు నువ్వు దాన్ని గద్దించాలా అట్లా ఎవరు చెప్పారు ఏ ఫాస్తర్ చెప్పరు తెలుసు ఏ బోధకులు చెప్పారు నువ్వు దాన్ని గద్దించాలి శత్రువుని ఎందుకంటే వాడిని ఎదురికి వచ్చినప్పుడు భయమేస్తుంది నీకు శరీరంలో ఎక్కడైనా గడ్డైందనుకో నీ మరణ భయం నేను విజృంభించి ఆవరిస్తుంది నీ ఇంకెక్కడన్నా కడుపు నొప్పి అయిందనుకో మొక్కల నొప్పి అయింది భాగంలో నొప్పి మరణ భయం నేను వెంటాడుతూ కానీ నువ్వు దాన్ని గదించాలి గదించాలనేసి ఎన్నిసార్లు దేవుడు మనకి బయలుపరచాడు కానీ నువ్వు దాన్ని చేసుకుంటలేవు నీకు శరీరంలో అవయవాళ్ళలో సమస్య వచ్చినా నువ్వు వాటి తను మాట్లాడాలనేసి దేవుడు చూపించండి మనకి మాట్లాడాలా మనం సెల్యులర్ లెవెల్లో మాట్లాడాలి నేర్చుకోవాలా ప్రతి జీవకణం లేదు పోయి మాట్లాడడం నేర్చుకోవాలి ప్రతి జీవకణంతో తను మాట్లాడాలి దాని పేరుని గెలవాలి అంతే చేయడా చదువు లేదు కాబట్టి మనం వాటిని గ్రహించలేం కానీ అవి సైంటిఫిక్ టర్మ్స్ అవి అవయవాల పేర్లు గెలిచినప్పుడు వాటిని ఎట్లా ప్రతి అవయవం పేరుని తెలవాలా ఏ అవయవం సమస్య వస్తుందో దానితో ఎందుకంటే ప్రతి అవయవంలోనికి జీవాన్ని పంపించండి నాసిక నగరంలో ఓదినప్పుడు ఆదాము నాసిక నగరాలలో ఈ షరణంలో ప్రతి అవయవానికి జీవము వెళ్తూ ఉంటుంది మరి అది సరిగా పనిచేసినట్టు జీవం జారిపోతున్నట్లే కదా అక్కడ నువ్వు దానితో మాట్లాడాలా తిరిగి మాట్లాడాలా అది తిరిగి వచ్చేయాల్సిందే ఇప్పుడు ఎముకల లోయలో ఎముకలతో మాట్లాడమన్నాడు నరకుతురా నువ్వు మాట్లాడంటే మాట్లాడింది అవి ఆత్మీయమైన అనుకో గొప్ప జనం అందరూ చచ్చి తిరిగి లేస్తారు అది ప్రపంచం అది కానీ ప్రపంచమంతటా ఈ ర్యాప్చర్ కల్ బోధకులు దాన్ని వ్యాలీ ఆఫ్ డ్రై బోన్స్ అంటారు ఎహెచ్కేల్ గ్రంథంలో ఎముకల ఎండిన ఎముకల లోయ అవన్నీ ఇస్రాల్ పదక సాదృశ్యం అని వాళ్ళు ప్రకటిస్తూ ఉంటారు ఇస్రాల్ పథక దేశం లేదు నైన్టీన్ లో వాళ్ళందరూ తిరిగి వచ్చి ఆ దేశానికి వచ్చారు కాబట్టి ఎండిపోయిన జీవితాలు చిగురు చిన్న అనిచి లేక ఎంటిపై యొక్క ఎముకలన్నీ తిరిగి మళ్ళా మాంసం ధరించుకొని బయటకు వచ్చినాయి ఆ రీతిగా దేశం పుట్టిందని వాళ్ళు చెప్తారు కానీ అది కానే కాదండి ప్రపంచమంతటా ఏ సేవకులైనా అదే వాక్యం చెప్తాడు కానీ మనకొక్కరికి బయలుపరచబడింది ఏంటంటే గొప్ప చచ్చిన వారు తిరిగి లేస్తారు నీ సేవ ద్వారా నువ్వు వాక్యం ప్రకటించినప్పుడు చచ్చిన వాళ్ళు లేస్తారు పీనుగలు ఎక్కడుంటే అక్కడ నువ్వు వయసు వార్త ప్రకటిస్తే పీనుగలు లేస్తే లేసి తిరిగి సమర్పించుకుంటేవారి జీవితాల ప్రభుత్వం అదే ఆ యొక్క ఎముకలలోయని ఉపమానం ఎముకలలో ఇలా సంబంధించిన ఉపమానం అయ్యే పుస్తకాలలో ఏ కామెంటరీస్ అలా ఉండవు అది కేవలము ప్రభు తన ఆత్మధారనే మనం బయలుపరచాలి కాబట్టి కృప్తంగా నేర్చుకున్న విషయం ఏంటంటే దేవుని గుణగణం ఎప్పటికైనా ఒకటే నిన్న నేడు నిరంతరం ఏకృతి ఉండే ఆ దేవుడు న్యాధిపత్తుల కాలంలో ఇసాల్పిదని ప్రకృతి సహజంగా ఉన్న విశాల్పధి ఉన్న ఇస్తాల్పల్ అని ఎట్లా శిక్షించిండో శత్రువుకి అప్పగించి శిక్షించిండో క్రొత్త నిబంధనలు కూడా అంతే తన బిడ్డలు తిరుగుబడితనం అట్లనే శిక్షిస్తాడు తేడా ఏంది అంటే పాత నిబంధన కాలంలో ప్రకృతి సహజమైన శత్రువులు లేవనెత్తాడు శత్రు రాజులను లేవనెత్తండు సైతాను అనుచరులు వాళ్ళు ఐగుప్తిలను లేవనె తిండు కణానీలను లేవనె తిండు హిత్తిలను హివ్వీలను పెరిజీలను అమోరీలను లేవనెత్తండు యబూసీలను లేవనె దాని తర్వాత మోయాగులను లేవనెత్తండు అమోనీలను లేవనె దాని తర్వాత కణానీలను లేవనె దాని తర్వాత కొంతకాలం కష్టపడికి అసూరి లేవనెత్తండు దాని తర్వాత బబులో నీలను దాని తర్వాత పారసిక దేశాన్ని లేవనెత్తి దాని తర్వాత గ్రీస్ దేశాన్ని లేవనై దాని తర్వాత రోమా దేశాన్ని లేవనె దాని తర్వాత ఎన్ని దేశాలను ఏమైనా ఎత్తుండే ఎంత మంది రాజ్యాలను ఏమైనా ఎత్తుండే మనకు వ్యతిరేకంగా వాళ్ళందరినీ ఎవరైనా ఎత్తిడు వ్యతిరేకంగా ఎందుకంటే తిరుగుబడతనం ఎవరు చేసినా అవిధేత ఎవరు చూపించిన నువ్వు నిన్నే శృతిస్తాను నిన్నే నా జీవితాంతం నిన్నే స్వరిస్తాను నువ్వు వాగ్దానం చేసుకున్నావు భక్షణ పొంది భాషసం పొంది ప్రవణ నిన్నే శృతిస్తానని చెప్పి నువ్వు మళ్ళీ ఈ లోకం తిరిగితే ఆ నువ్వే తృణీకరించినట్లే కదా మన దానికి తగిన శిక్ష వస్తుంది ఎటువంటి శిక్ష అంటే ఆయన చింతగా నడిపించుకోవడం కొడుకు కానీ నువ్వు దానికి తగినట్లు జీవించకపోతే నువ్వు మారు తిరిగి పొందకపోతే దానికి దుస్థితి పడుతుంది అంటాడు ప్రకటన గ్రంథాలు చూస్తాం కనీసం ఇప్పుడు నీ మొదటి ప్రేమను జ్ఞాపకం చేసుకోమంటాడు లేకపోతే నీకు ఆ శిక్ష తప్పదంటాడు ఆ శిక్ష చాలా కఠినమైంది కదా శ్రమల కాలంలో నీ మెడ మీద కత్తి ఉంటుంది అన్న నేను మీకు చెప్పిస్తా ఉంటాడు ఎన్నిసార్లు కాబట్టి న్యాధిపత్ర గ్రంథం దీనికి సంబంధించిందే పాత్ర నిబంధన పుస్తకాలన్నీ దీనికి సంబంధించినాయి ప్రతి ప్రవక్త ప్రవక్త గ్రంథాలలో చూస్తున్నాం ఇది విశాల్పాలు బహుఘోరంగా పాపం చేశారు దేవుడికి తిరుగుబార్తనం చేశారు వాళ్ళని ఇంతగానో ప్రేమించిన దేవుడు అయినా కానీ వాళ్ళు తిరుగుబార్తనం చేసింది ఈ రోజు కూడా దేవుడు ఆత్మీయ ఇస్రాయల్ దేవుని ఇస్రాయల్ అయిన క్రైస్తవులను ఎంతగానో ప్రేమించాడు ఆయన వాళ్ళకి బర్తనం చేశారు ఆయన సోమరుల వల్ల జీవించాడు ఒక పూటి పూటి కొరకు తమ జ్యేష్టత్వ అప్పుకుని అమ్మేసుకున్నవారు క్రస్టత్వంలో పడిపోయింది క్రైస్తవ జీవితం ఈరోజు ఆశ్రయించింది శ్రమ వద్దు నాకు అంత సుఖమే కావాలా అని తీర్మానించుకుంది క్రైస్తవ జీవితం ఈరోజు అటువంటి భయంకరమైన క్రైస్తవ జీవితం అందుకు ప్రకటన గ్రంథం ఏం జ్ఞాపకం చేస్తుందంటే ఏ రీతిగా దేవుడు శిక్షించబోతుంది అందుకే పేతుల రాష్ట్ర పత్రికలో మనం చూసినాం తీర్పు దేవుని ఇంటి యొద్ ఆరంభ కాలము వచ్చి ఉన్నది కాబట్టి ఫస్ట్ తీర్పు ద జడ్జ్మెంట్ మస్ట్ బిగిన్ అండ్ ద హౌస్ ఆఫ్ గాడ్ అని ఉంది వాక్యం ఇంగ్లీష్లో బిగిన్ అంటే ఆరంభం ఫస్ట్ తీర్పు దేవుని బిడ్డలకి దాని ఈ లోకస్తులకి అది అయితే ఆయన తీర్పు ఎట్లా అమలు పరుస్తుండే ఈ లోకస్తుల చేతులలో ఆ తీర్పు అమలు పరుస్తుండడు ఆయన ఎప్పటికీ మారాడు న్యాధిపతుల కాలంలో ఈ ఎట్లా శిక్షించిండు అన్య రాజులతోని వా ఆ స్థల కింద బానిసలాగా ప్రత కూడా అంతే నీ పక్క నుంచి నీ యుగ పరుగు వాళ్ళు నీకు వ్యతిరేకమవుతూ నీ ఉద్యోగ వాళ్ళు వ్యతిరేకం అవుతూ అక్కడ ఉంటాయి సర్పాల తేళ్ళు ప్రతి స్థలంలో ఉంటాయి ప్రకృతి సహజమైన సరపాలు తేళ్లు ఆత్మీయ సహజమైన సరపాలు తేళ్ళు మతపరమైన జీవితంలో ఈ మూడు గుంపులు ఉంటాయి ఖచ్చితంగా కనిపిస్తూనే ఉంటాయి ఎన్నిసార్లు చూసినా కానీ కాబట్టి ఈ విషయం మీకు అర్థమైతే ఇప్పుడు మనము ఆ పోయిన వారం నుంచి చూసిన మొదటి బూరకు సంబంధించిన విషయాలు మనం చూడొచ్చు ముఖ్యంగా పోయిన వారం మనం మొదటి బూర చూడక ముందు ఏ దేవుడు దేవుని సన్నిధిలో ఈ ఎనిమిదవ వర్షాలు మనం చూస్తున్నాం ప్రకటన గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ముద్రలకు సంబంధించిన విషయాల తర్వాత జరుగుతున్నది ఏడో ముద్ర తర్వాత ఏం జరిగిందంటే ఆ ఏడో బూరలు ఆరంభం అవుతాయి ఏడో ముద్ర తర్వాత మొదటి ఊర ఆరంభం అవుతుంది ముద్రలు విప్పినప్పుడు ఆ పుస్తకాలు ఏమైనా చూసినాం మనం ఏ రీతిగా శిక్షించబోతుంది ఈ లోకం అనేది మనం చూసినాం దాని తర్వాత బూరలు ఏడు బూరలు మొదటి మూడు బూరలలో ఏం జరగబోతుంది ఎటువంటి కఠినమైన పరిస్థితి ఉండబోతుంది అనేసి విశదీకరించడం ఈ శిక్షలు మొదటి మూడు బూరల్లో ఉన్న ఆ తీర్పులు ఐదు ఆరు బూరలలో అమలు పరచాలని చూస్తాం బహు కఠినంగా గంభీరంగా విజృంభించి ప్రపంచమంతటా శిక్ష అమలు పరచడం మనం చూస్తూ ఉంటాం ఏడవ బూరతో మొత్తం సమాప్తం అయిపోతుంది అన్నట్టు కాబట్టి మన ప్రభు బహాటంగా ఈ లోకస్తులు కనిపించడం మనం చూస్తాం మనం అందరం చూస్తాం ప్రతి నేత్రమైన చూస్తుందని కూడా మనం నేర్చుకుంటున్నాం కాబట్టి పోయిన వారము సువర్ణ బలిపీఠం సంబంధించింది ధూప ద్రోవం సంబంధించింది పొగకు సంబంధించింది దాని ఆ ధూపార్థిని తీసుకొని బలిపీఠం పైన నిప్పులతో దాన్ని నింపి భూమి ఏం జరిగిందో చూసినాం ఉరుములు ధ్వనలు మెరుపులు దాన్ని మనం అర్థం చేసుకొని ప్రయత్నించినాము ఉరుములు ధ్వనులు మెరుపులు మన ప్రభు మాట్లాడితే ఉరుము లాగా నేను మీకు ఒకసారి చూపించిన చూడండి మరోసారి యుహాన్ సువార్త తండ్రి లోకము పుట్టకమునకు నీ యొద్ నాకు ఏ మహిమ ఉండినో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొక్క మహిమపరచుము లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచి వారు నీ వారై ఉండి నీవు వారిని నాకు అనుగ్రహించి వారు నీ వాక్యము గైకొనుచు గైకొని ఉన్నారు నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను వారు ఆ మాటను మాటలను అంగీకరించి నేను నీ యు యుద్ధ నుండి బయలుదేరి వచ్చి తినని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపి పంపితివని నమ్మిరు గనుక నీవు నాకు అనుగ్రహించినవన్నీయు నీ వల్లనే కలిగినవని వారిప్పుడే ఎరిగి ఉన్నారు నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను లోకము కొరకు ప్రార్థన చేయటం లేదు నీవు నాకు అనుగ్రహించున్న వారు నీ వారైన వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను నీవన్ నావన్నీయో నీవి నీవ నీవియో నావి వారి అందు నేను మహిమపరచబడి ఉన్నాను నేను ఇకను లోకంలో ఉండను గాని వీరు లోకంలో ఉన్నారు నేను నీ వద్దకు వచ్చిచున్నాను పరిశుద్ధమైన తండ్రి మనము ఏకమై ఉన్న లాగున వారును ఏకమై ఉండనట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామము వారిని కాపాడుము పన్నెండవ అధ్యాయం చూడండి ఇరవై తొమ్మిది తండ్రి నీ నామము మహిమపరచు పర్చుమని చెప్పను అంతట నేను దానిని మహిమ పరిచితిని మరలా మహిమ పరుతున్నాని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చాను కాబట్టి కాబట్టి అక్కడ నిలుచుండి వినిన జన సమూ జన అనేది మరికొందరు దేవదూత ఒకడు ఆయనతో మాట్లాడినది అయితే ఇక్కడ మనం ఏం చేసినామంటే మన ప్రభు ప్రార్థిస్తున్నాడు తండ్రి నేను నిన్ను మహిమరిచినాగానే నన్ను నువ్వు మహిమపరచు తండ్రి మాట్లాడుతున్న నేను నేను మహిమపరిచినని ఇంతకుముందు ఇక్కడ మీద కూడా మహిమపరుస్తా అంటాడు కానీ ఆ మాటలు మనుషులకి ఒక ఉరుములాగా వినిపించిన అక్కడ చెప్తారు తండ్రి మాట్లాడితే ఉరుములాగా ఉంటుందన్న విషయము ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం కాబట్టి ఆ యొక్క దేవుని యొక్క సింహాసనం నుంచి వచ్చే ఆ యొక్క స్వరము ఉంది అన్న విషయాన్ని మనం అక్కడ నేర్చుకుంటున్నాం అన్నట్టు దేవుడు దేవుని స్వరం అట్లా ఉంటుంది విషయాన్ని మనం పోవరం తీసుకుందాం మనం ఉరుములు మెరుపులు శబ్దాలు రకరకాల శబ్దాల నుంచి అన్నట్టు కాబట్టి దేవుని యొక్క స్వరము ఏదైతే ఉంటుందంటే మనుషులకి అది ఉరుములాగా ఉంటుంది కానీ దేవునికి దేవదూతలో మాట్లాడుతున్నట్లే ఉంటుంది అన్నట్టు కాబట్టి అందుకే ప్రవచనం వచ్చినప్పుడు కూడా ఉరిమినట్లే ఉంటుంది ప్రవచించే నోట్ల నుంచి వచ్చే ఆ ప్రవచనం శబ్దం ఉరిమినట్లే ఉంటుంది ఒళ్ళు జల్దరిస్తూ ఉంటుంది భయం భయం వేస్తూ దేవుని స్వరం అంతా భయంకరంగా భీకరంగా కాబట్టి దాని తర్వాత ఏం జరిగింది అనేది మరోసారి మనము ప్రకటన గ్రంథము ఎనిమిదవ చూస్తున్నాం కాబట్టి ఆ దూత దూపార్తిని తీసుకొని బలిపిఠం పైన నిపులతో దాన్ని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు మెరుపులు భూకంపమును కలిగాను కాబట్టి భూమి కంపించడము మెరుపులు ధ్వనులు ఉరుములు ఇవన్నీ దేవుని యొక్క స్వరానికి సాదృశ్యం అన్నట్టు దేవుని స్వరము ఉరుములాగా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది ఉరుములు ధ్వనులు మెరుపులు ఆయన సరిదల నుంచి బయలుదేరినప్పుడు భూకంపం కలుగుతుందన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు అప్పుడు ఏం జరిగిందనేది ఆరో వర్షంలో అంతటి ఏడు బూరలు పట్టుకుని ఏడుగురు దూతలు ఊదుటకు సిద్ధపడేది కాబట్టి ఇప్పుడు ఈ ఏడుగురు దూతలు బూరలు ఊదుటకు సిద్ధపడేది ఇప్పుడు చూడండి మీకే ఆ బూర ఇస్తే ఉరుముతారు కదా అది నేను మీకు కొనెవరకు కూడా చూపించిన ఉరిమేవాళ్ళు వాళ్ళు కదా ఎవరి కుమారులు ఉరిమే వాళ్ళు సన్స్ ఆఫ్ తండర్ అంటాం కదా కొనవరకు చూపించాను అనుకోండి నేను యోహాను మరియు యాకోబ్ ఇద్దరు జబదై కుమారులైన యోహాబు మరియు యోహాను మరియు యాకోబులు వీరు ఉరిమేవారు లేక సన్స్ ఆఫ్ థండర్ అనే బైబుల్లో మనం చూస్తాం అది మార్కు సువార్థలు చూస్తాం మనం మార్కు సువార్త మూడు పదిహేడులో ఏముందంటే జేమ్స్ సన్ ఆఫ్ జబదై అండ్ హీస్ బ్రదర్ జాన్ so then he gave the name punerjus which means sons of thunder punerjus ante sons of thunder urime vallu and the name yesu vallu iddaru pettindaru kabbati urumadam ante suvartha nenu prakatinchadam devuni oka sthirpuni prakatinchadam adi urumadam annattu vallu maatladarante urime rasile untadannati ee si nidar seva atlanti annattu adike yohanu bhaktudiki aa oka pragana gandam anta devudu darshaneetiga chupichadu urime vallu kabbati ఉరిమే వాళ్ళకే ఉరుములు అర్థమవుతాయి ఇదొకటి నేను నేర్చుకున్నా దేవుని స్వరము ఉరుములాగా ఉంటే దాన్ని అర్థం చేసుకుంటే నువ్వు కూడా ఉరిమే వాళ్ళగా ఉండాలి కదా అంటే అదే హృదయం కలిగి ఉండాలనేది అదే తత్వం అదే మనసు కలిగి ఉండాలి దేవుని మనసు క్రీస్తు కలిగిన మనసు అవి జ్ఞాపకం చేస్తేనే కాబట్టి ఇప్పుడు ఈ ఏడు బూరలు పట్టుకున్న ఏడుగురు దూతలు ఊదుటకు సిద్ధపడింది బాగా అర్థం చేసుకుంటే ఆరో వచనంలో సిద్ధపాటు సిద్ధపడిన వాళ్ళు ఇంకా పరచడానికి అయితే మొదటి మూడు బూరలు ఊదినప్పుడు ఏం జరుగుతాయి అన్న విషయమే అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది దాని తర్వాత సారీ మొదటి నాలుగు బూరలు మొదటి నాలుగు బూరలు నాలుగు దిక్కుల నుంచి వచ్చే వాయువులకి సాదృశ్యం అనేది పేరు ఈ నాలుగు వాయువులన్నీ సముద్రం మీద దూతలు పట్టుకున్నారు భూమి మీద వీచనియకుండా సముద్రం మీద వీచనియకుండా పట్టుకునున్నారు అవి ఒక్కసారి విడిచిపెట్టేస్తారు వాళ్ళు ఆ నాలుగు వాయువులు విడిచిపెట్టినప్పుడు ఏమవుతాయి ఆ నాలుగు వాయువులు వచ్చి ఎర్రశల్యంలో చుట్టుకుంటాయి అప్పుడు అది సుడిగుండం లాగా లేస్తున్నట్టుగా ఆ వాయువు తుఫాను నాలుగు దిక్కుల నుంచి చుట్టుకుంటూ వచ్చింది అనుకోండి అప్పుడు దాని సుడిగుండం అంటాం మనం వరల్డ్ వెండ్ అంటాం ఇంగ్లీష్లో అది ఇక్కడ చుట్టుకుంటా చుట్టుకుంటే దానికి దొరికినాయి అన్నిటి తీసుకొని పోతుంది అంత పైకి ఆకాశం కొంత స్థలం పోయినాక నుంచి అన్నిటినీ పడేసరి అవి అమెరికాలో అక్కడిక్కడ ఎక్కువ ఉంటాయి యూరోపియలో దేశాలలో ఉంటాయి పెద్ద మైదానంలో వచ్చింది అనుకోండి సుడిగుండం సుడిగాలి ఆ సుడిగాలి ఏం చేస్తుంది దాని దాన్ని తిరుగుతా దానికి ఏది దొరికితే దాన్ని తీసుకొని పోతా పైకి పశువులని జంతువులని ఆవులని బరంలోకి తీసుకెళ్ళిపోతుంది అంత పైకి ఆకాశం పైకి ఇండ్లను లేపేసుకుని పెద్ద పెద్ద చెట్లని వేర్లతో నుంచి లేపేసుకుని వెళ్ళిపోతుంది ట్రక్కులు బస్సులు కూడా వెళ్ళిపోతాయి ఏడపిల్లలు కూడా వెళ్ళిపోతాయి అంత పెద్ద ఒక స్టార్ట్స్ అంటారు మాట ఇంట్ ఇంగ్లీష్లో వరల్డ్ బిండ్ అంటాము సుడిగాలి తెలుగులో కాబట్టి ఆ మొదటి ఈ సుడిగా ఈ దూతలు వాటిని విడిచిపెట్టినప్పుడు ఆరంభమైనది అన్నట్టు ఏడవ అంటే నాలుగు వాయువులు మొదటి నాలుగు బూరలకి సాదృశ్యం అనేది కూడా మనతో ఇప్పుడు నుండి ఏడో మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తంతో మిళితమైన వడగండను అగ్ని పుట్టి భూమి పైన పడవేయబడను అందువలన భూమిలో మూడో భాగము కాలిపోయను జట్లలో మూడో భాగమును కాలిపోయేను పచ్చగడ్డి అంతయు కాలిపోయాను ఇక్కడ సూర్యాస్తు సూచనలే చిహ్నాలు ఏంటంటే మొదటిదిగా దూత బూర ఊదడం తర్వాత ఆ ఊరబడినప్పుడు రక్తంతో మిళితమైన వడగండ్లు రక్తముతో మిళితమైన వడగండ్లు అగ్ని మిళితం అంటే కలిసిపోవడం మిళితం అంటే కలవడం మిక్స్ కావడం మిశ్రం మిశ్రమంగా మారడం కలిసిపోవడం అన్నట్టు కాబట్టి రక్తంతో కలిసిపోవడం ఎట్లా ఇదేంత కలుస్తుంది రక్తము వడగండ్లు అగ్ని కాబట్టి ఇక్కడ బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రక్తము వడగండ్లు అగ్ని ఇవన్నీ కలిసిపోతాయి అన్న విషయం జ్ఞాపం అంటే అర్థం ఏంటంటే వడగండ్లు అగ్ని రక్తంగా మారుస్తాయి వడగండ్లు ఒక గుంపుకు సాదృశ్యం అగ్ని ఇంకొక గుంపుకు సాదృశ్యం ఇవన్నీ భూమి మీదనే పడవేయబడ్డాయి అన్న విషయం జ్ఞాపం చేయబడుతుంది వాళ్ళు భూమి మీద ఎందుకు రక్తంతో మిళితమైన వడగండు అగ్ని వడగండు అగ్ని రెండు గుంపులు అయితే రక్తము ఎవరిది గొప్ప జనంది నిరపరాధుల రక్తం వాళ్ళు వాళ్ళ రక్తం ఈ వడగండు అగ్నియు వాటి చేతులకు ఉన్నాయి కాబట్టి వడగండు ఒక గుంపు అగ్ని ఇంకొక గుంపు వారి చేతులకి ఉన్నది వీళ్ళ రక్తం గొప్ప యొక్క రక్తం వీళ్ళు ముగ్గురు ఎక్కడ పడుతున్నారు భూమి పడవేయబడ్డారు ఎందుకు ఒకప్పుడు ఆకాశపు నక్షత్రంలో వల్లే ఉన్నారు ఆయన వచ్చేట భ్రష్టత్వంలో పడిపోయినారు కాబట్టి అక్కడి పడవేయబడాల్సిందే టూసిఫార్ ఏ రీతిగా అయితే ఒకప్పుడు దూతలాగుండి వీళ్ళు కూడా అంతే ఒకప్పుడు దేవుడి దూత లాగున్నారు ఆయన వచ్చే టైం కింద పడవే పడ్డారు అదే క్రైస్తవ జీవితం ఈరోజు ఈ లోకాన్ని అంటుకునున్నారు కానీ ఈ లోకంతో నాకే పని లేదనేది కొలసి రాష్ట్ర పత్రిక మీరు క్రీస్తువు కూడా లేకపోయిన వారైతే పైనన్న వాటిని చూడుడి పైన వాటి కొరకే ఎదురు చూడమంటున్నాడు మళ్ళీ క్రీస్తువు లేకపోయిన వాళ్ళ మనం కూడా మూడున్న వాళ్ళు తిరిగి లేచినాం పాటు మళ్ళీ పైనన్న వాటిని చూడకుండా భూసిన వాటిని చూస్తున్నాం అందుకు ఇక్కడే పడిపోయినాం క్రైస్తవ జీవితం దానికి సాదోషం అన్నట్టు కాబట్టి దానివల్ల ఏం జరగబోతున్నాడు రక్తంతో మిళితమైన వడగండ్లు అగ్ని ఏ పుట్టి భూమి పైన పడవేయబడింది అప్పుడు ఏం జరుగుతుంది అందువలన భూమిలో మూడో భాగం ఇది మొదటి మూడో భాగం అర్థం చేసుకోండి దాని తర్వాత మూడో భాగము కాలిపోయాను పచ్చగడ్డి అంత ఇది కాలిపోయాను కాబట్టి మూడవ భాగం అన్నప్పుడు చేసుకోండి మొదటి ఎప్పుడైనా కానీ ఒకటే సూచన మూడవ భాగం అంటే గొప్ప జనానికి సాదృశ్యం మొదటి మూడో భాగం రెండో మూడో భాగం మూడో మూడో భాగం హండ్రెడ్లో ఎన్ని థర్టీ త్రీలు ఉన్నాయి మూడు థర్టీ త్రీలు ఉంటాయి 33.3, త్రీ పాయింట్ త్రీ థర్టీ త్రీ పాయింట్ త్రీ థర్టీ త్రీ పాయింట్ గతంలో అంటే దాన్ని ఇంగ్లీష్లో వన్ థర్డ్ అంటాం లేదా తెలుగులో మూడో భాగం అంటాం మొదటి మూడో భాగం రెండవ మూడో భాగం మూడో మూడో భాగం కాబట్టి మొదటి మూడో భాగము ఒక గుంపు రెండవ మూడో భాగం ఇంకొక గుంపు మూడో మూడో భాగం ఇంకొక గుంపు ఇవి ఏవి అనేది మాకు తెలుసు తర్పంలో తేళ్ళు గొప్ప ఇప్పుడు నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏడవ వచనంలో రక్తము ఎవరిది వడగండ్లు ఏ గుంపు అగ్ని ఏ గుంపు ఆ సూచనలు మీకు అర్థమైతే మొదటి బూలకు సంబంధించిన అది మనం ముగించుకోవచ్చు కాబట్టి మొదటిగా వడగండ్లు వడగండ్లు దేనికి సాదృశ్యం అంటే సర్పంలో సాదృశ్యం అవి చల్లగుంటాయి కదా ఐస్త వడగండ్లు కాబట్టి అవి సర్పంలో సాదృశ్యం అగ్ని వేడికి సాదృశ్యం కాబట్టి వేడి మంటకి సాదృశ్యం కాబట్టి తేళ్లకు సాదృశ్యం అగ్ని అంటే అది మొదటి మూడవ గుంటుంది సర్పంలో సారీ సర్పంలో మొదటి మూడవ గుంపు తేళ్ళు రెండవ మూడో గుంపు గొప్ప జనము మూడవ గుంపు మూడవ మూడవ గుంపు సో వన్ థర్డ్ టూ థర్డ్స్ అంటే వన్ థర్డ్ అంటే మొదటి గుంపు టూ థర్డ్స్ అంటే మొదటిది రెండోది కలిపితే టూ థర్డ్స్ అంటాం అదర్వైజ్ ఫస్ట్ వన్ థర్డ్ సెకండ్ వన్ థర్డ్ థర్డ్ వన్ థర్డ్ అంటే ఇంకా క్లియర్గా అర్థమవుతాయి మరి కాబట్టి వడగండ్లు అగ్ని దాని తర్వాత ఇవన్నీ ఏం జరుగుతుంటే వరని చదివితే చూడండి కీర్తన గ్రంథంలోకి వెళ్ళిపోయి కొంచెం త్వరగా ఎవరన్నా అవకాశం ఉంటే ఇవి దేనికి సాదృశాల మాసం చూపిస్తాం ఇవన్నీ జే దేవుని మాట వింటున్నాయి ఆయన మాటని నెరవేరుస్తున్నాయి అంట ఏవి ఈ వడగండ్లు ఈ అగ్ని ఈ మంచు ఆవిరి చూడండి కీర్తనల గ్రంథము నూట అధ్యాయము వన్ ఫార్టీ ఎయిట్ సామ్స్ వచనం అగ్ని వడగండ్లారా హిమమా ఆవిరి ఆయన అగ్నిను నెరవేర్చు తుఫాను చూడండి అగ్ని వడగండ్లు హిమము హిమము అంటే మంచు హిమము దాని తర్వాత ఆవిరి ఆయన ఆజ్ఞని నెరవేర్చిన ఇవి ఇవి చెప్పండి హిమము అంటే మంచు కదా మంచు ఆయన ఆగి ఎట్లా నెరవేర్తాయి చెప్పండి అదే రీతిగా ఆవిరి ఆయన ఆగ్ని ఎట్లా నెరవేరుస్తాయి అగ్ని ఆయన ఆయన ఆగ్ఞని ఎట్లా నెరవేరుస్తాయి వడగండ్లు ఆయన ఆగిని ఎట్లా నెరవేరుస్తాయి ఒక పాట పాడతారు శివని గీతంలో అగ్ని వడగండ్లా ర యహోవాను సృతి ఇంచుడి అని అసలు వాళ్ళ కదా వాడు అది అర్థం తెలియక పాడతారు ఎంతోమంది కాలం నుంచి దగ్గర ముప్పై సంవత్సరాల నుంచి వింటున్న పాట నేను ఇంకెక్కువనే సూర్య చంద్రులారా మీరు యహోవాను సృతించుడి అగ్ని వడగండ్లారా మీరు ఇక్కడి నుంచి తీసుకున్న ఒక పదం యాక్చువల్గా ఆయన ఆజ్ఞని నెరవేరుస్తున్నాయంటే కానీ ప్రకృతి సహజంగా ఎక్కడ నెరవేరుస్తున్నాయి అవి ఇవన్నీ ఆత్మీయమైనవి అగ్ని వడగండు రెండు మతపరమైన గుంకులు మంచు మరియు ఆవిరి మతపరమైన గుంకులు రీతిగా చెప్పాలంటే మంచన్న వడగండ్లైనా ఒకటే గుంపు ఎందుకు చలి కాబట్టి వడగండ్లు కూడా మంచిలాగానే ఉంటాయి కాబట్టి స్నో కాదు అది ఐస్ కదా వడగండ్లైనా ఐసే మంచన్న వేసే కాబట్టి రెండొకటి అగ్ని అన్న ఆవిరన్న ఒకటే వేడి కాబట్టి స్టార్మీ విండ్ అంటే ఏంది మీకు తెలుసు నాలుగు నుంచి దిక్కు నాలుగు దిక్కుల నుంచి వచ్చే అది గాలి స్టార్మీ విండ్ అంటే తుఫాను గాలి అంటే ఇవన్నీ తిరిగినప్పుడు నాలుగు దిక్కుల నుంచి భూమి మీద నాలుగు దిక్కుల నుంచి వాయువు తిరిగినప్పుడు అది సుడిగాలి అవుతుంది అన్నట్టు కాబట్టి సుడిగాలి మరియు ఆవిరి దాని తర్వాత మంచు దాని తర్వాత వడగండ్లు దాని అగ్ని ఆయన ఆజ్ఞని నెరవేరుస్తున్నాయి కాబట్టి ఇవన్నీ గుంపులు ఆయన ఆజ్ఞా ప్రకారంగానే నెరవేరుతున్నాయి లోకంలో పనిచేస్తున్నాయి అన్నట్టు అలా మనం చూస్తాం కూడా మంచుకి సెవెన్ నైన్ ఫైవ్ from 7949 snow and adam in te Telugu prantarata 7949 primitive root ayi mantundante to, to be white to be snow white with the linen clothing of the slain and hastering under as a james number set rachindo 7949 le emundante ah tella vastramu terichukoni vadimpabadda varu anundi so the linen clothing of the slain ante vadimpabadda vari tellani vastramulu hastering undadu as a devout పరితిగా చెప్పాలంటే ఇవన్నీ మిళితమైపోయినాయి అది పాయింట్ అక్కడ మనం విడాల్సింది అన్ని కలిసిపోయినాయి తర్వాత ఆవిరి ఆవిరి అనేది పొగకి సాదృశ్యం అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటాం దేవుని యొక్క కోపానికి సాదృశ్యం ఆవిరి అదే మనం గ్రంథము దాని కాదు దీంతో చూస్తాం అది కొడుతులేండి టైం పోతూ ఉంటుంది అక్కడ ఏముందంటే దేవుని యొక్క కోపము పొగలాగా లేచినది అన్న విషయాన్ని అక్కడ మనం చూస్తాం ఏషయ గ్రంథం వరకు చూడండి ఏషాయ గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చనం ఏషయ గ్రంథము ముప్పై అధ్యాయము పంతొమ్మిదవ వచ్చనం పట్టణము నిశ్చయముగా కూలిపోవను ముప్పై రెండు పంతొమ్మిది అదే ఉందా అయినను అరణ్యముసమగునప్పుడు వడగండ్లు పడును పట్టణము నిశ్చయముగా కూలిపోవను అది కాబట్టి వడగండ్లు పడ్డప్పుడు ఏం ముందు అడివి కదా దాని తర్వాత పట్టడం మరోసారి చదిబ్రదర్ అయినను అరణ్యము ధ్వంసమకున్నప్పుడు వడగండ్లు పడును పట్టణము నిశ్చయముగా కూలిపోవును కాబట్టి ఇంగ్లీష్లో అట్ట లేదు ఇంగ్లీష్లో వెన్ ఇట్ షాల్ హెయిల్ కమింగ్ డౌన్ అన్ ద ఫారెస్ట్ అంటే వడగండ్లు ముందు అడవి మీద పడతాయని ఉంది దాని తర్వాత పట్టణము మిగుల బహుగా తగ్గిపోవున్నది లేక షాల్ బీ లో అది కాబట్టి వడగండ్లు దేనికి సాదృశ్యం అన్నప్పుడు మనకు తెలుసు అవి ఎట్లుంటాయో రౌండ్ రౌండ్ ఉంది అది చుట్టూ అది ఐస్ కదా చాలా గట్టిగా ఉంటాయి అవి కొన్నిసార్లు తల తగిలితే తల వగిలిపోతే స్పీడ్ వస్తాయి అవి కాబట్టి వడగండ్లు సర్పంలకు సాదృశ్యం ఆరవ బూరలో వారికి కర్తవ్యం వాటి పాత్ర ఇది రెండవ అపవిత్రమైన గుంపు లేక మొదటి రెండవ భ్రష్టత్వపు గుంపు ఇంగ్లీష్లో సెకండ్ థర్ సెకండ్ థర్డ్ ఆఫ్ ది అపోజిటేట్ అంట కాబట్టి వడగండ్లు సర్పంలకు సాదృశ్యం వీరి పని ఆరవ బుర్రలో ఆరంభమవుతుంది వాళ్ళు ఎట్లా శిక్ష అమలు పరుస్తారో అది మనం చూసినాం కూడా అరణ్యంలో సర్పంలు ఈ సెల్పల్ని కా సర్పంలు వచ్చి వాడిని కాటేయడం ఎంతో మంచి అని చూస్తాం అదే ఇప్పుడు నెరవేరబోతుంది ప్రపంచాత్మకంగా ఆరవ ఈ సర్పంలు కాటేస్తారట్టు మనుషులు తర్వాత అగ్ని ఇది తేళ్లకు సాదృశ్యం మొదటి ఫస్ట్ వన్ థర్డ్ ఫస్ట్ వన్ థర్డ్ అంటాం దీన్ని ఫస్ట్ థర్డ్ అంటాం లేకపోతే మొదటి మూడవ పుంపి ఇది లేక మొదటి మూడవ భాగం తేళ్లకు సాదృశ్యం సేమ్ సాంగ్ నంబర్స్ ట్రిపుల్ ఫోర్ టూ ప్రైమరీ వర్డ్ ఫైర్ ఎస్పెషల్లీ లైట్నింగ్ అగ్ని అంటే లైట్నింగ్ కి సంబంధించినట్టు మెరుపుకు సంబంధించింది అదే రీతిగా ఈ లైట్నింగ్ అన్నప్పుడు వేడికి సాదృశ్యం అని యాకోబ భక్తుడు జ్ఞాపం చేస్తారు చూడండి యాకోబ రాష్ట్ర మొదటి అధ్యాయం పదకొండవ వచ్చనం యాక రాష్ట్ర మొదటి అధ్యయనం పదకొండవ వచ్చిన సూర్యుడు దయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వురాలును దాని స్వరూప సౌందర్యమును నశించును అలాగే ధనవంతుడు తన ప్రయత్నములో వాడిపోవును కాబట్టి సూర్యునికి సాధుస ఇక్కడ అగ్ని కాబట్టి సూర్యుడు ఉదయించినప్పుడు ఏం జరుగుతుంది దహించు అగ్ని ఉంటుంది అంట బర్నింగ్ హీట్ అని ఉంది ఇంగ్లీష్లో ఆ వేడికి గడ్డి మొత్తము ఎండిపోవును అన్న విషయానికి జ్ఞాపకం చేస్తున్నాడు గడ్డి మొత్తము ఎండిపోతుంటున్నాడు ఉదయించినప్పుడు కాబట్టి బర్నింగ్ హీట్ ఇంగ్లీష్ లో బర్నింగ్ హీట్ వేడి ట్వంటీ ఫ్రమ్ సెవెన్ బర్నింగ్ హీట్ అంటే ఎగ్లేయర్ అంటే వెలుగు వెలుగు దాని తర్వాత బర్నింగ్ హీట్ ట్వంటీ ఫ్రమ్ ట్వంటీ టు సెట్ ఆన్ ఫైర్ అంటే దహించడం అగ్ని రాజపెట్టడం పెర్వెంట్ హీట్ అపరిమితమైన వేడి 2740 సెవెన్ ఫార్టీ ఫ్రమ్ ట్వంటీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఏముందంటే బర్నింగ్ ది యాక్ట్ బీ బర్న్ అంటే మొత్తం కాల్చి వేయబడడం అని అర్థం టు సెట్ ఆన్ ఫైర్ లేకుంటే కిండిల్ ఆర్ బై ఇంప్లికేషన్ కన్స్యూమ్ బర్నింగ్ లైట్ కాబట్టి అగ్ని అనేది తేళ్ళకి సాదృశ్యం అది ఐదవ బూరకు సంబంధించిన వాక్యం అది ఐదవ బూరకి ఈ తేళ్ళన్నీ బయటకు వస్తాయి ప్రపంచంంతట బయటకు వచ్చి గొప్ప మీద పడతాయి వాళ్ళ ఆస్తులు దోచుకుంటాయి అందని పట్టుకొని చెరసాలు వేసేసి సర్పంలేక అప్పగిస్తాయి ఆరో బురలో సర్పం వీళ్ళందరినీ చంపుతుంది అంతా హతసాక్షి అవుతారు ఆరో బురలో కాబట్టి ఇది మొదటి మూడవ గుంపు అగ్ని అనేది అయితే నేను ఇందాక లూకాసు వార్తలో ఒక వాక్యం చూస్తున్నాను అది ఇంగ్లీష్లో తెలుగులో ఎంతో తేడా అనిపించింది అప్పుడు ఒకసారి రెండవలన్నా లూకాసు వార్త ఇరవై అధ్యాయం లూకాసు వార్త ఇరవై అధ్యాయం ముప్పై వచనం అటువలే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు దేవుని రాజ్యము సమీపమాయనని తెలుసుకొని పైన చదువు అవి చిగురించుట చూచి వసంత కాలం అప్పుడే సమీపమాయనని మీ అంతటా మీరు తెలుసుకుందరు కదా చాలా డిఫరెంట్ ఉంది ఇంగ్లీష్కి తెలుగుకి అయితే చాలా సంవత్సరాల నుంచి మనం కేవలం తెలుగులోనే చదువుతున్నాం కాబట్టి ఆ అక్కడి నుంచే వాక్యం ప్రకటిస్తున్నాం కానీ ఒకసారి ఇంగ్లీష్ చెక్ చేసుకుంటే ఎంత మార్పు లూకాసు వార్త ఇరవై ఒకటో దేవ మూడో ముప్పై ఒకటో వర్షాలు ఎండ్రెస్ట్ అంటే ఫర్ ఇఫ్ దే డూ దీస్ థింగ్స్ ఇన్ అ గ్రీన్ ట్రీ వాట్ షెల్ బి డన్ ద డ్రై అని టోటల్లీ డిఫరెంట్గా ఉంది వాక్యం దీని అర్థం ఏంటంటే ఫర్ ఇవ్ దే డూ దీస్ థింగ్స్ ఇన్ అ గ్రీన్ ట్రీ పచ్చని చెట్టుకి ఈ రీతిగా చేయగలిగితే మళ్ళీ ఎండినప్పుడు ఏ రీతి ఉంటుంది అన్న పరిస్థితి అన్నది ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది కాబట్టి ఈ ఎండట ఎండిపోవటం లేక పచ్చని చెట్లు వాడిపోవడం అన్న విషయాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాడు కాబట్టి అగ్ని దేనికి సాధ్యం అన్నప్పుడు సర్పములు పచ్చని పచ్చని వాటి మీద పడతాయి సారీ తేళ్లు సర్పములుగా తేళ్ళు తేళ్ళు పచ్చని వాటి మీద పడతాయి పచ్చని పచ్చదనము అంటే నీ ఐశ్వర్యము నీ సంపాదన నీ రాబడి పచ్చదనం అంటే నీకు ఎక్కువ పంట వస్తే పచ్చదనం అంటాం కాబట్టి సస్యశ్యామలు లేకపోతే కాబట్టి ఎక్కడ ఆత్మంతస్తున్నాయి అక్కడ దూరిపోతాయి తేళ్ళు మన మనం ఎక్కడ చూస్తాము ఇస్కరియోత్ యూధ విధానం అని చూపించిన పోయినా అటుపైన అతను ఎప్పుడు కానుకలన్నీ జమ చేసుకుండేవాడు సేవా కాలంలో పన్నెండు మంది శిష్యులతో పాటు ప్రభు సేవ తీస్తుంటే ఎవరైనా కానుకలు ఇస్తే ఇస్కర్ యోత్ దగ్గర పెట్టేట కానుకలు ఒక ట్రెజరర్ లాగా ఉండేటవాడు అన్నట్టు ఇస్కరి యోత్ యూధ ధన వ్యామోహంతో కలిగిన వాడు అందుకు చివరికి ప్రభును అమ్మేసుకున్నట్టు మనం చూస్తాం కాబట్టి ఇస్కర్ విధానం ఏంటంటే జూడా సైకిల్ అంటాం ఇంగ్లీష్లో విధానం ఏంది ఏస్వర్ నప్పగించడం ముప్పై వెండి నాణ్యంలకు డబ్బుకి మనుషులు ఏమన్నా చేస్తారు డబ్బు అంటే వాళ్ళకి ఎక్కువ ప్రీతి అన్నట్టు ప్రాణం అనేట్టు తర్వాత మిళితం అన్న పదం మిళితం రక్తం రక్తంతో మిళితమైన వడగండ్లు అగ్ని దాని తుఫాన్ రక్తంతో మిళితమైన వడగండ్లు మరియు అగ్ని కాబట్టి ఈ మిళితమైంది అంటే ఎందుకు తెలియండి ఇంగ్లీష్లో మింగిల్ అని ఉంది ఎంఐఎన్జిఎల్ మింగిల్ అంటే మిలి మిళితం కావడం కల కలవడం ముప్పై రెండు ముప్పై మూడు తొంభై ఆరులో జేమ్షా నంబర్స్ ఏముందంటే మిళితం అంటే మిక్స్ కావడం కలిసిపోవడం కాబట్టి మొదటి మూడో గుంపు రెండో మూడో గుంపు వారి చేతులకి నిరపరాధుల రక్తం ఉండడం అనేది ఈ మిక్స్ చేయడం మిక్స్ చేయడం కలపడం అన్నట్టు అదే రీతిగా ఎవరైనా చదువుతారా లూకాస్ వార్తలో ఒక వాక్యం లూకాస్ వార్త పదమూడవ అధ్యాయంలో ఒక వాక్యం చదువుతాం కొంచెం స్పీడ్గా లూకాస్ వార్త పదమూడవ అధ్యాయము మొదటి వచ్చడం ఇంతకుముందు నేను చూపించే వాక్యం చాలా కాలం ఏంటటైన కొందరి రక్తము వారి బలు కలిపి ఉండెను బలి బలి అర్పణలు బలి అర్పణలతో రక్తాన్ని కలిపినట ఎవరంటే పిలాతు పిలాతు గురించి సాధారణంగా ఎవరికి ఏం ఎవరికి తెలుసు ఎవరికైనా కానీ క్రైస్తవులకు ఇతనే కదా మన ప్రభు మీద తీర్పిచ్చింది ప్రభుని శిలువకు మరణానికి అప్పగించింది పిలాతు అంతకంటే ఏం తెలియదు మనుషులకు కానీ పిలాతు ఎంత కఠిన ఇక్కడ ఉంది వాక్యం పిలాతు రోమియుడు రోమా దేవతలను పూజించేవాడు అటువంటి వాడు వారి దేవతలకి బలి అర్పించినప్పుడు పశువులని ఆ పశువుల రక్తంలో దేవుని బిడ్డల రక్తాన్ని కలిపిన అంత కఠినడు అన్నట్టు దేవుని బిడ్డలు ఉంటారు ఆ ప్రాంతంలో రక్తాన్ని కలిపి వారి దేవతలకు అర్పించాడు అంత కఠినడు కాబట్టి మింగిలింగ్ అంటే అర్థమైందంటే అక్కడ ఇంగ్లీష్ లో మింగిల్ అని ఉంది పదం హూస్ బ్లడ్ పైలెట్ హ్యాడ్ మింగిల్డ్ విత్ దర్ శాక్రిఫైసెస్ కాబట్టిలాతు ఏరితి అయితే ఆ యొక్క రక్తండి అసలు ఆయన చేతులు కడుకుంటే నిరపరాధి రక్తం నాకు ఏం కాదని కానీ పిలాత ఎట్లా బాధ్యులు కాదు పిలాత్డే పిలాతే తీర్పిచ్చింది మళ్ళీ చేతులు కడుకున్నంత మాత్రంనా నువ్వు నిరపరాధి కావు నీ ఒక దిక్కు ఇంకో దిక్కు నాకు దీంకేం సంబంధం లేదంటే నువ్వు అంతా మోసగా నువ్వు చూసుకోండి సమస్య క్రియేట్ చేసిందే నువ్వు తర్వాత దానికి నాకు సంబంధం లేదని చెప్తే అట్లా చేసింది ఆయన అక్కడ కాబట్టి మనం ఏం చూడాలంటే ఇక్కడ యేసు ప్రభు స్థలంలో గొప్ప జనం నిలబడింటారు కాబట్టి వారు రక్తం చెందించాల్సిందే ఏ రీతికైతే మన ప్రభుత్వ రక్తాన్ని చిందించండో వీళ్ళందరూ రక్తం చెందించాలి ఆయన రక్షణని వీళ్ళు కొనసాగించుకోలే వారి పిలుపుని వారి ఏర్పాటుని వాళ్ళు నిశ్చయం చేసుకోలే కాబట్టి ఇప్పుడు చూడండి ఎనిమిదవ ప్రకటన గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఏడవచనం కాబట్టి అందువలన ఇప్పుడు ఏడవచన భాగంలో మనం చూసింది ఏంటంటే రక్తము వడగండ్లు అగ్ని ఇప్పుడు భూమిలో ఏం జరిగింది అనేది మనకు చూడబోతున్నాం ఏడవశంలో అండ్ దర్డ్ పార్ట్ ఆఫ్ ట్రీస్ అని ఉంది కదా థర్డ్ పార్ట్ ఆఫ్ ట్రీస్ వాజ్ పంటప్ మూడో భాగపు మూడో భాగము కాలిపోయాను భూమిలో మూడో భాగం కాలిపోయాను చెట్లలో మూడో భాగము కాలిపోయాను పచ్చగడ్డి అంతటి కాలిపోయాను కాబట్టి భూమి అన్నప్పుడు బాగా అర్థం చేసుకోండి భూమి అన్నప్పుడు మతపరమైన క్రైస్తవ జీవితానికి సాదృశ్యం అందులో మూడవ భాగం అంటే చెట్లలో అడవిలో చెట్లు ఉంటాయి రకరకాల చెట్లు ఉంటాయి అందులో ఆ చెట్లలో మూడో భాగం అంటే మొదటి రెండు గుంపులు కానీ మూడో భాగమే కాలిపోయినాయి కాబట్టి ఆ కాలిపోవడం అనేది సామాన్యంగా చూస్తున్నాం మూడు స్థలాలలో మూడో భూమిలో మూడో భాగం కాలిపోయాను చెట్లలో మూడో భాగంను కాలిపోయాను పచ్చగడ్డంత కాలిపోయింది కాలిపోయాను కాలిపోయింది కాలిపోయింది కాబట్టి అగ్ని అన్నట్టు ఇక్కడ కాబట్టి తేళ్ళు ఇక్కడ విజృంభించి వాటి పని చేస్తే అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపం చేయబడుతుంది కాబట్టి ఈ కాలిపోవడం లేక బర్న్ టప్ అని ఉంది ఇంగ్లీష్లో ద థర్డ్ పార్ట్ ఆఫ్ ట్రీస్ వాజ్ బంటప్ థర్డ్ పార్ట్ ఆఫ్ ది అర్త్ ఈస్ బంటప్ అండ్ ఆల్ గ్రీన్ గ్రాస్ వాజ్ బంటప్ అని ఉంది ఇక్కడ కాబట్టి బర్న్ టప్ అంటే కాలిపోవడం ట్వంటీ సిక్స్ వన్ ఎయిట్లో ఏముందంటే ఫ్రమ్ ద రూట్ వర్ ట్వంటీ ఫైవ్ నైన్ సిక్స్ అండ్ ట్వంటీ ఫైవ్ ఫోర్ ఫైవ్ to burn down to the ground burnt up ante artham endante uh, bhoomi mataku neela mataku nigipovadam nan artham uh, akkam nalagavadam anartham consume wholly burnt up utterly edi kuda migilchukonda anta kali pai challari povadam anartham 25 45 yandre tutis to, to set on fire consume burn light uh, kabati aina agni raju pettinappudu adavi motham dahinchabadtadani హిర్మియా గ్రంథాలు మనం చూసినాం గతంలో ఇక్కడ మన సర్జెస్ చేయండి గ్రంథము ఇరవై అధ్యాయము పద్నాలుగా వచ్చినాం హిర్మియా గ్రంథము ఇరవై అధ్యాయము పద్నాలుగుగా వచ్చినాం మీ క్రియల ఫలములను బట్టి మిమ్మల్ని దండించదను నేను దాని అరణ్యంలో అగ్ని రగుల పెట్టదను అది దాని చుట్టూనున్న ప్రాంతములన్నిటినీ కాల్చివేయాను ఇదే ఇది ప్రవచనం వాటి దేవుడు మాట్లాడతాడు ఏమని మాట్లాడతాడు నీ చుట్టూ ప్రాంతంలో అన్నిటినీ కాల్చుదే దానికి ముందు అరణ్యంలో అగ్ని రగలబెట్టేదా అది అరణ్యంలో అగ్ని రగల పెడతాడు దేవుడే అంటున్నాడు దేవుడే అంటుండడు అరణ్యంలో రగిల పెడుతున్నాడు ఎప్పుడు ఎనిమిది కాలంలో చెప్పిండు ప్రకమ గంధంలో ఆరామవుతుంది అది ముగిస్తుంది అక్కడ ఆరామై ఇక్కడ ముగిస్తుంది కాబట్టి అది కాల్తనే ఉంది కాల్తనే ఉంది కాల్తనే మొత్తం అరణ్యం కాలిపో దశకు అన్నట్టు అరణ్యం అగ్ని రగల పెడతాను దాని తర్వాత దాని చుట్టూ ఉన్నవన్నీ కాలిపో ముఖ్యంగా పచ్చని గడ్డి త్రింద్రాసిస్ వంటపనంది కదా కాబట్టి ఆదినావ దేశనం గ్రంథం మనం యాకోబు రష్టపత్రిక మగది అధ్యాయం 11వ వచనంలో సూర్యుడినిించినప్పుడు విగుల వేడి వలన గట్టి వాడిపోవును అనింది వాడిపోవడం అంటే ఏంది విదరతనుంది ఇంగ్లీష్ లో విదరత విదరత 3583 ఫ్రమ్ 3584 టు డెసికేట్ బై ఇమ్ప్లికేషన్ టు శ్రీవల్ డ్రై అప్ బై నవే విదరవే ఎగిరిపోతది గాలికి కొట్టుకాంపోద్దని చెప్తాడు అది మొత్తం వాడిపోయి ఎండిపై గాలికొట్టుపోతది అంటే ఏంటంటే తిరిగి మళ్ళా కనిపించకపోతుంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది ఆ అది ఉంటది ఎన్నటికీ కూడా ఉంటుంది అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడ తిరిగి యూధా విధానం నెరవేరుతుంది అనేసి ఉపాధ్యాయ గ్రంథంలో మనం చూస్తాం ఉపాధ్యాయ గ్రంథము మొదటి అధ్యాయము పదమూడవ వర్షంలో మొదటి అధ్యాయము పదమూడవ వర్షం ఒకటే అధ్యాయం ఉంటుంది ఉపధ్యాయ నా జనుల అపధ్యనమున నీవు వారి గుమ్మములలోనికి చొరబడదాగదు వారి అబద్ధ దినమున నీవు సంతోషపడుచు వారి బాధను చూడదగదు వారు అపద్దిమున నీవు వారి ఆస్తిని పట్టుకొనదగదు వారి ఆపద్ దినమున నీవు వారి ఆస్తిని పట్టుకొనదగదు కాబట్టి ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ఈ యొక్క అగ్ని లేక తేలకు సంబంధించిన బోధ ఇది ఈశ్వర్యోద్ధి గీతకు సంబంధించిన బోధ వారి ఆస్తిని పట్టుకునేవాడు అన్నట్టు ఈశ్వర్యోధి గొప్ప జనం యొక్క ఆస్తులను పట్టుకునేటోళ్ళు అన్నట్టు ఇక్కడ వాక్యం జ్ఞాపకం చేస్తుంది కాబట్టి యూదా విధానం ఏంటంటే ఏ రీతికైతే మన ప్రభుని ముప్పై వెండి నాణ్యములకు అమ్మేసుకున్నాడో అదే రీతిగా ఈ యొక్క తేళ్లు యొక్క బహుమానం పొందుకుంటాయి గొప్ప జనాన్ని ఎప్పుడైతే సర్పాలకు సర్పాలు తేళ్లకి బహుమానం ఇస్తాయి ప్రధాన యాజకులు ఏ రీతిగా అయితే ఇష్టకర్ యోగ్యూతాకి ముప్పై వెండి కాసులు ఇచ్చాడో సంచలో పోసి అదే విధానం తిరిగి నెరవేరబడుతుందని మనకి నేర్చుకుంటాం దాంతో మొదటి బూరకు సంబంధించిన విషయాలు అర్థమైపోతాయి కాబట్టి మొదటి బూరలో చూస్తున్న విషయం ఏంటంటే మొదటిది రక్తంతో మిళితమైన వడగండ్లు మరియు అగ్ని కాబట్టి గొప్ప జనము ఆ యొక్క వడగండ్లు లేక సర్పములు దాని తర్వాత అగ్ని తేళ్లకు సదృశ్యం ఇవన్నీ చూపిస్తున్నాడు వీళ్ళు ఏ రీతిగా వారి కాలాలు ముగించుకోబోతున్నారు దాంతో మనం అతడికి రెండవ మొదటి బూరకు సంబంధించిన విషయాలు ముగించుకుంటాం ఇప్పుడు మూడో రెండో బూర ఆరంభం నేను చూపించేసి కొంతసేపాట్లో వాక్యాన్ని ముగించేస్తాను రెండో బూరకు సంబంధించింది ప్రకటన క్రిందాము ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచనం రెండవ దూత బూర ఊదినప్పుడు ఏం జరిగింది చూడండి మొదటి బూర ఊదినప్పుడు కూడా మనం ఒక విషయం చూస్తున్నాం ఏంటంటే అగ్ని మొదటి బురలో కూడా అగ్ని ఉంది కాలిపోయాను కాలిపోయాను కాలిపోయాను భూమిలో మూడో భాగం కాలిపోయాను చెట్లలో మూడో భాగం కాలిపోయాను పచ్చగడ్డంతి కాలిపోయాను కాలిపోవడం అంటే నిజంగా అగ్ని కాదు నిజంగా పైనచ్చి అందలుబారు సూర్యుడు ఎక్కువ విడిపోతుండే సోలార్ ఫ్లేర్స్ వచ్చేస్తున్నాయి వేడి భూమిని ఎక్కువ తాగుతుంది కాబట్టి మొత్తం కాలిపోతుంది అని అందరూ చెప్తారు కానీ మనకు తెలుసు ఇది ప్రకృతి సహజమైన అగ్ని కాదు ేళ్లకు సంబంధించిన అగ్ని వారి కాటు వేదన చాలా బాధ హృదయంలో నొచ్చుకుంటావు ఎంతగానో వాళ్ళని ప్రేమించిన వాడిని నేను మోసగిస్తే నువ్వు ప్రేమించిన వాడిని మోసగిస్తే అంతకంటే మంట ఏది ఉండదు ఆ మంట గురించి మనం ఇక్కడ మాట్లాడుతున్నాం ఆ మంట మొత్తం గొప్ప జనాన్ని ఏ రీతికి కాల్చి విషయాన్ని మనం చూస్తున్నాం అది నీ హృదయాన్ని కాల్చి వేస్తూనే కాబట్టి ఇప్పుడు రెండో బూరలో కూడా అగ్ని చూస్తున్నాం రెండో బూర ఊదినప్పుడు దూత బూర ఊదినప్పుడు అగ్ని చేత మండు చిన్న పెద్ద పెద్ద కొండ వంటిది ఇక్కడ బాగా క్లియర్గా ఉంది ఇది పెద్ద కొండ వంటిది కానీ కొండ కాదనేది కొండ కాదు కొండ వంటిదే ఉంది అక్కడ కాబట్టి ఇంగ్లీష్ లో మటుకు గ్రేట్ మౌంటైన్ అనే ఉంటుంది అండి ఇక్కడనేమో కొండ వంటిదే ఉంది కానీ అక్కడితే మౌంటైన్ అనే ఉంది క్లియర్గా కొండనే ఉంది పెద్ద కొండ మండు చిన్న పెద్ద కొండ అగ్ని మండు చిన్న పెద్ద కొండ కాబట్టి మొత్తము ఆ రోజు బొబ్బులోనే ఏదైతే అయితే అగ్నిచేత కూంచబడిందో మన ప్రభుత్వ టైంలో ఇస్రాయెల్ ప్రజలు ఇస్రాయల్ దేశము నెప్పు కద్దేశంలో ఇస్రాయల్ దేశము అగ్నిచేత కూల్చబడింది రోమియోలు వచ్చినప్పుడు కూడా ఇస్రాయల్ దేశాన్ని అగ్నిచేత కాల్చివేసింది గతం అంతా అగ్నితోనే కాల్చబడింది దాని కొత్తని వారి కష్టపడికి పాత్రగా తీర్చి సంస్థలు కాబట్టి అగ్ని అనేది నిజమైన అగ్ని కాదు ఇది తేళ్లక్స్ ఆదృశం వాడు పక్కనకి కాటేస్తాడు అది మంట అగ్ని అంటే కాబట్టి రెండవ దూత గుర అగ్నిచేత మండిచిన పెద్ద కొండ కొండ వంటిది ఒకటి సముద్రంలో పడవేయబడెను చూడండి ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి రెండవ ఊరకు ఏం జరుగుతుందంటే అగ్నిచేత మండుతున్న పెద్ద కొండ కాబట్టి మొదటి చిహ్నం ఏంటంటే మండుతున్న పెద్ద కొండ అగ్నిచేత రెండవది సముద్రంలో పడవేయబడట మూడవది అందువలన సముద్రంలో మూడో భాగము రక్తమాయను దాని తర్వాత సముద్రంలోని ప్రాణం మూడో భాగము చచ్చెను దాని తర్వాత మూడో భాగము నాశనమాయను కాబట్టి ఇప్పుడు ఇవన్నీ మీరు బాగా అర్థం చేసుకోండి రెండవ బుర్రలో కూడా గొప్ప జనం మీద శిక్ష ఏ రీతి ఉండబోతుందో చూపిస్తున్నాడు ఒకటే తేడా ఏంటంటే మొదటి బుర్రలో చెట్లు పచ్చగడ్డి రెండవ బుర్రకి వచ్చేటప్పటికీ సముద్రము సముద్ర జీవరాశులు దాని తర్వాత ఓడలు షిప్స్ ఇంగ్లీష్లో షిప్స్ అంటాం ఓడలు కాబట్టి ఓడలు అంటే వర్తకం ఓడలు ఏముంటుంది రకరకాల వస్తువులు పెట్టుకొని బిజినెస్ జరిగిపోతూ కాబట్టి ఆస్తులు అన్నట్టు ఓడలలో ఉండేదంతా ఆస్తులు అన్నట్టు బిజినెస్ మెన్ యొక్క ఆస్తులు అన్నట్టు గొప్ప జనం యొక్క ఆస్తులు అన్నట్టు అట్లా అర్థం చేసుకోవాలి ఇవన్నీ అక్కడ సముద్రంలో మొదటి బూర వదినప్పుడు భూమి మీద రెండో బూర వదినప్పుడు సముద్రంలో జరుగుతుంది స్టోరీ కాబట్టి భూమి భూ సంబంధులు గొప్ప జనానికి సాదృశ్యం లేక మతప్రమైన క్రైస్తవ సంబంధ సాదృశ్యం సంఘానికి సాదృశ్యం భూమి ఈ లోకంలో ఉంది కాబట్టి అయితే రెండో బూర వచ్చినప్పుడు సముద్రం సముద్రం అంటే కూడా మతపరమైన జీవితానికి సాదృశ్యం ముఖ్యంగా కొండ చర్చకి సంఘానికి సాదృశ్యం అది నేను చూపిస్తా కూడా వాక్యం ఎందుకంటే ప్రతిదానికి మనం వాక్య ఆధారం తీసుకోవాలని ధ్యానిస్తాం కాబట్టి డౌట్లే మనకు ఉండడానికి వీల్లేదన్నట్టు కాబట్టి ఇక్కడ మటుకు మనం ఏం చూస్తున్నామంటే మళ్ళీ అగ్ని ఉంది మళ్ళీ రక్తం ఉంది దాని తర్వాత జీవరాశులు తెచ్చుకోవడానికి చూస్తున్నాం దాని తర్వాత ఓడలు నాశనం కావడం కాబట్టి ఇప్పుడు బాగా తీసుకుంటాం ఇవన్నీ దేనికి సాదృశ్యం అనేది ఎందుకు వీళ్ళు ఈ రీతిగా శ్రమలుగుండ పోవలసి ఎందుకు వాళ్ళు ఆస్తులు పోగొట్టుకుంటారు గర్విష్ట గర్విష్ఠ స్థితికి ఎదిగిన ఉన్నట్టు అదే మనం ఎక్కడ చూస్తామంటే హిమియా గ్రంథాలను చూస్తాం చదవండి ఇర్మియా గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము పదహార వచనం ఇర్మియా గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము పదహార వచనం నీవు భీకరుడు కొండ సందులలో నివసించువాడ పర్వత శిఖరమును స్వాధీన పరుచుకున్నవాడ మీ హృదయ గర్భము వీళ్ళు ఎక్కడ ఉన్నారంటే పర్వత శిఖర శిఖరం నివసించేవారు కొండ సందులలో జీవించే వాళ్ళు కాబట్టి మొదట క్రైస్తవ జీవితం ఎట్లుందంటే దాచుకుంటున్నారు నేను నాకు ఏం కాదు నేను ధీమాగునలే నేను సంఘం ఎతబడతన్లే నేను ధీమా నేను నేను ఆయన దాచపడ్డాను నాకు ఉండకోట ఆయనే కదా నేను దాచబడ్డాను అనుకుంటున్నారు కానీ వాళ్ళ వాళ్ళ వారు ఏ రీతి ఉన్నారనేది తర్వాత చూసినాం అదే వచనంలో పదహార వచనంలో చదువుడారు ఇప్పుడు నీ హృదయ గర్వము నిన్న మోసపుచ్చింది నీ హృదయ గర్వమే నిన్ను మోసపుచ్చింది తర్వాత నీవు పచ్చి రాజు నీ గూటిని ఉన్నత స్థలములో కట్టుకుని అక్కడ నుండి నిన్ను కింద పడత రోసేదను ఇదే కాబట్టి కింద పడదరు వస్తా అన్నాడు నువ్వు ఎంత పైన ఉన్నావో ఎంత పైకి వెళ్ళినా కానీ నేను అక్కడి నుంచి పడదోస్తా అన్నాడు కాబట్టి ఇప్పుడు ఈ గొప్ప పర్వతం పడదొరవబడుతుంది ఎక్కడి నుంచి పడదొరవబడుతుంది పర్వతం కిందనే ఉంటుంది కదా భూమి మీదనే కదా భూమి మీద ఉన్నప్పుడు మన పైన చెట్టు పడవే పడుతుంది ఇప్పుడు భావతం చేసుకుంటాం మనం భూమి ఉంది ఈ పర్వతం కానీ అది ఉన్నత స్థితికి ఎదిగింది తన హృదయంలో గర్వించింది కాబట్టి ఈ గొప్ప పర్వతము సంఘానికి సాదృశ్యం అది కాలిపోతుంది మంటతో అన్న విషయాన్ని ఇక్కడ ప్రభు మన జ్ఞాపం చేస్తున్నాడు ఈ గొప్ప మౌంటైన్ లెక్క గొప్ప పర్వతం దేనికి సాదృశ్యంగా ఉందంటే ఎర్మియా గ్రంథంలోనే చూపిస్తున్నాడు దేవుడు యాభై ఒకటో అధ్యాయంలో దాంతమైన వాక్యాన్ని ముగించేస్తే త్వరగా ఎర్మియా గ్రంథము యాభై అధ్యాయము ఇరవై ఐదవ ఈ గొప్ప ఎవరు చూపిస్తున్నారు దేవుడే మాట్లాడుతున్నారు చూడండి ఇప్పుడు సర్వభూమిని నశింపేయు నాశన పర్వతమా నేను నీకు విరోధిని ఇదే కాబట్టి ఇది ఈ నాశన పర్వతము పర్వతాలు సాధారణంగా ఫిక్స్డ్ గా ఉంటాయి భూమి మరి సర్వ భూమికి ఇది నాశనంగా ఉందంట సర్వభూమిని నాశనం చేయి పర్వతంలాగా ఉందంట ఇది నేను నీకు విరోధిని తర్వాత దాని గురించి ఏమాట చదువుతారు నేను నీ మీదకి నా చెయ్యి చాపి శిలపై నుండి నిన్ను కిందకి దొరలించుదను చిచ్చు పెట్టిన కొండవలే ఉండజేయుదను కాబట్టి ఎక్కువ చిచ్చులు పెట్టేడు కొండ అంత విడిపోయింది అంత నాది కరెక్ట్ నాది కరెక్ట్ వాడిట్లా వీడిట్లా వాడిట్లా వీడిట్ల అని చెప్పుడు దేశం కొండ అంటే ఇది కాబట్టి కొండ ఎప్పుడు ఆరాధనా స్థలానికి సాదృశ్యం బైబుల్ అంతట కాబట్టి ఇది మతపరమైన క్రైస్తవ జీవితానికి సాదృశ్యం ఇది చిచ్చలు పెడుతుందంట ఉన్నత స్థితికి ఎదిగిందంట దాసుకుందంట నాకు ఏం కాదులే అని బండ సందులలో పైన స్థితికి ఎదిగిందంట అంత గర్వించింది తన హృదయం అక్కడి నుంచి పడవే పడుతుంది ఆస్తులు సంపాదించుకుంటున్నారు నాకు ఏం కాదులే అని ఎట్లనే అమాంతంగా ఎంత పడితే శ్రమం చూడకుండా ఆయన విపరీతంగా ఆస్తులు సంపాదించుకుంటారు ఏ రోజు అనాధన ఆదరించారు వీరుల పట్ల కనికరం చూపించారు పేదవాళ్ళ పట్ల కనికరం చూపించారు సేవ ఈ సబ్ సపోర్టివ్ ఉండరు ఏ రోజు కూడా బలు ఫలించలేకపోతున్నారు అటువంటి మనుషులు స్వార్థము దాని అపేక్ష నాది నా కుటుంబానికే పార్టీలు తిండి అంత మాదే ఇంకొవ్వరు రావడం వీళ్ళేది అటువంటి స్వార్థ పరులు అన్నట్టు కాబట్టి మనం ఇక్కడ ఏం చూస్తున్నామంటే ఈ గొప్ప పర్వతము క్రైస్తవ సంఘానికి సాదృశ్యం మహాబబులోనికి సాదృశ్యం అది మండిపోతుంది అది పడవే ఎక్కడ సముద్రంలో పడవే అయితే ఏం జరుగుతుంది ఎనిమిదో వర్షంలో చేస్తున్నాం ప్రాధాన్య గ్రంథం ఎనిమిదో దేమ ఎనిమిదో వర్షంలో సముద్రము మూడవ భాగము రక్తమాయను కాబట్టి సముద్రము అన్నప్పుడు జేమ్స్ ఆన్ చూడండి ఎంత ఆశ్చర్యం ఉంటుందో సముద్రం అంటే ఏంటి సముద్రము అంటే ట్వంటీ ఫ్రమ్ ట్వంటీ ఫైవ్ ద సి టూ అంటే ఉప్పు అర్థం కాబట్టి సముద్రము ఉప్పుకు సాదృశ్యం మన ప్రవాణుడు మీరు ఈ లోకానికి ఉప్పై ఉన్నారన్నాడు కాబట్టి ఈ సముద్రము క్రైస్తవులకి సాదృశ్యం ఉప్పు క్రైస్తలకు సాదృశ్యం అందుకే మనం కొంతకాలం కిందట చూసినాం మార్కు శవార్త తొమ్మిదో దెము నలభై తొమ్మిదో వర్షంలో ఎవరికైనా దొరికితే చదవచ్చు లేదంటే నేను జ్ఞాపకం చేస్తే కొంతకాలం కిందట ఉప్పు చేత వాళ్ళు ఉప్పు మరియు అగ్ని చేత వాళ్ళు బరిలో అర్పించేవాళ్ళన్నట్టు ఉప్పు మరియు అగ్ని ఫర్ ఎవ్రీ వన్ షెల్ఫీ సాల్టెడ్ విత్ ఫైర్ ఎవ్రీ వన్ అంటే అన్ని మూడు గుంపులు ఇవి చదువుతారు ఎవరైనా మత మత్యశ వార్త తొమ్మిదో దెము నలభై తొమ్మిదో ప్రతి వానికి ఉప్పు సారము అగ్ని కలుగును తర్వాత ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైన ఎడలా దేని వలన మీరు దానికి సారము కలుగజేతురు ఎందుకంటే అక్కడ తెలుగులో లేదా పదం నేను కొన్నిసార్లు కొన్ని సంవత్సరాల క్రితం కూడా తెలుగులో లేదు ఇంకొక సెంటెన్స్ తీసేసింటారు ఫర్ ఎవ్రీ వన్ షెల్ బీ సాల్టెడ్ విత్ ఫైర్ అండ్ ఎవ్రీ సాక్రిఫైస్ షెల్దీ సాల్టెడ్ విత్ సాల్ట్ అని ఫర్ ఎవ్రీ వన్ షెల్ బీ సాల్టెడ్ విత్ ఫైర్ ప్రతి ఒక్కరు అవుతారు దాని తర్వాత ఎవ్రీ సాక్రిఫైస్ ఎవ్రీ ప్రతి బలి అర్పణ ఉప్పుతోని బలి అర్పించబడుతుంది అని ఉంది కాబట్టి ఉప్పు అంత బలి కాబోతుంది అని అర్థం చేస్తుంది ఈ వాక్యం మన ప్రభు చెప్పింది మతె సువార్త తొమ్మిదవ అధ్యాయం నలభై తొమ్మిదవ కాబట్టి ఇప్పుడు మనం ఇంకా బాగా అర్థం చేసుకుంటాం ఈ సముద్రము దేనికి సంబంధించింది ఈ తర్వాత ఈ గొప్ప పర్వతం దేనికి గ్రంథము యాభై అధ్యాయం నలభై రెండో చూస్తాం మనం హిర్మియా గ్రంథము యాభై అధ్యాయము నలభై వచనం చిత్రము బబులోని మీదకు వచ్చను ఆమె దాని తరంగముల ధ్వనితో నిండుకు కాబట్టి బబులోని మీదకి ఈ సముద్రం రాబోతుంది బబులోను మతపరమైన జీవితానికి సాదృశ్యం సముద్రము మతపరమైన జీవితానికి సాదృశ్యం కాబట్టి బబులోని మొత్తము సముద్రం ఏమవుతుంది దాని ఇంగ్లీష్ లో ఉంది తెలుగులో అట్లా లేదు మళ్ళీ కవర్డ్ విత్ ద మల్టిట్యూడ్ ఆఫ్ ద వేవ్స్ అనేది నీటి తరంగాల చేత అది కవర్ చేయబడుతుంది కానీ ఇక్కడ మల్టీట్యూడ్ మల్టిట్యూడ్ గొప్ప జనం అంది షీఈస్ కవర్డ్ విత్ ద మల్టిట్యూడ్ ఆఫ్ ద వేవ్స్ అన్నాడు అంటే గొప్ప జనం వల్లే ఉంటాయంట ఆ తరంగాలు అవన్నీ వచ్చి మొత్తం సముద్రం బౌలను చుట్టూ కప్ప వేస్తున్నాయి అని చెప్తుంది దాని తర్వాత మనం చూస్తున్నాం ఆ సముద్రం అంతా రక్తవర్ణం కావడం రక్తమయం కావడం ప్రకటన గ్రంథం ఎనిమిదో అధ్యాయ ఎనిమిదో వర్షంలో అండ్ ద థర్డ్ పార్ట్ ఆఫ్ ద సి బికేమ్ బ్లడ్ అని కాబట్టి చెప్పండి ఆ సముద్రము రక్తం ఎట్లయితే రెండు మూడు రోజుల క్రితం ఒక సముద్రం అంతా డెట్సీ అనుకుంటా మృత నది మొత్తం రక్తవర్ణం అయిందట నిజంగా ఎర్రగైనట్టు నీళ్ళు ఫోటో కూడా చూసినది అవి ఏం ఎందుకంటే ప్రకృతి సహజంగా జరుగుతుంటీ మనకు అసలు ఆత్మీయ ఆత్మీయ స్థితిలో నెరవేరే ఈ ప్రవచనాలన్నీ అక్కడ మిస్ అయిపోతున్నారు క్రైస్తవులు ప్రకృతి సహజంగా చూస్తున్నారు అన్ని లోకంలో కానీ ఆత్మీయ స్థితిలో క్రైస్తవులే ఆ రీతిగా రక్తవర్ణం కాబోతున్నారని చూస్తే అప్పుడు మనం కళ్ళు తెచ్చుకున్నట్లు కదా కాబట్టి థర్డ్ పార్ట్ ఆఫ్ ద సి బికమ్ బ్లడ్ కాబట్టి ఇది మొత్తం సముద్రములో మూడవ భాగము రక్తంగా మారడం ఆ మనము మోసే కాలంలో ఐగుప్తులు జరిగింది కదా అక్కడ ఇది చివరికి జరగబోతుంది ప్రపంచాత్మకంగా కానీ ప్రకృతి సహజంగా జరగబోతుంది అది నిజంగా కళ్ళకు కనిపించేది కాదు నిజంగా సముద్రంలో రక్తం అయితే ఏమర్థం ఉందని కొంచెం సేపు రక్తం పెట్టడం మళ్ళీ దాని నార్మల్ అయిపోయి తెల్లగా అయిపోతుంది రక్తం ఎక్కువసేపు ఉండలేదు కానీ నీళ్ళ ఏ రీతిగా ఇది రక్తమయంగా అబోతుంది అన్నప్పుడు ఒక వాక్యం చూపించేసి నేను ముగిస్తాను వచ్చే వారం మరి దీర్ఘంగా దీన్ని గెలిస్తాం రెండవ బుర్రకి సంబంధించిన విషయాలు ప్రకటన గ్రంథము పదిహేడవ అధ్యయము ఆరో వచ్చినం ఎట్లా రక్తంగా మాయంగా రక్తంగా కాబోతుంది ఈ సముద్రం లేక క్రైస్తవ జీవితం ప్రటనగా మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేతను యేసు యొక్క అతసాక్షుల రక్తము చేతను ముత్తులి చూచితిని నేను దాన్ని చూచి బహుగా ఆశ్చర్యపడగా చూడండి ఇక్కడ ఒక స్త్రీ గురించి మాట్లాడుతున్నాడు దేవుడు దర్శనంలో వ్యూహాను భక్తానికి చూపించాడు ఆ స్త్రీ గురించి ఒక స్త్రీ ఉంది అక్కడ ఆమె ఎక్కడుందో చూపిస్తుంది మనకి అక్కడ ఆ స్త్రీ బహుగా ఎట్లా ఉందంట పరిశుద్ధ రక్తం త్రాగి మతిల్లిందంట దాని తర్వాత గురించి సాక్ష్యం ఇచ్చిన వారి రక్తం కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకుంటున్నాం మొదటి రెండు గుంపులు మూడో గుంపు మీద పడి వారి రక్తాన్ని తాగుతున్నాయి అంటే వారి సంపాదన వారి ప్రాణాన్ని అంతా లాగేసుకుంటున్నాయి అయితే యోహాను భక్తులు నేను ఇది చూసినప్పుడు నాకు బహు ఆశ్చర్యం కలిగింది అంటున్నాడు ఎందుకు చెప్పండి ఎందుకంటున్నాడు చదివారు మరోసారి ముగిస్తాం వాక్యాన్ని మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేతను హతసాక్షుల రక్తము చేతను చూచితిని నేను దాని చూచి బహుగా ఆశ్చర్యపడగా చాలు బాగా ఎందుకు బహుగా ఆశ్చర్యపడింటే ఇది అంత లోపల బయట కాదు అది ఆశ్చర్యం అట్లా ఎట్లా నీతో పాటు ఆరాధన చేస్తూ నీతో పాటు ప్రార్థన చేస్తూ నిన్ను మరణానికి ఎట్లా ఇవన్నీ బహుళంలో జరుగుతున్నాయి సముద్రంలో జరుగుతున్నాయి అంత హతసాక్షులు అవుతున్నారు పరిశుద్ధ రక్తము ఏ శని గురించిన సాక్ష్యం ఇచ్చిన వారి కలి హతసాక్ష రక్తం పరిశుధుల రక్తము హతసాక్షు రక్తం బాప్తిజం జీవన కాలం మొదలుకొని పరిశుద్ధ రక్తం హతసాక్ష రక్తం వాళ్ళకి ఇస్తూనే ఉంది బబులోని మతపరమైన జీవితం ఇది ఆశ్చర్యకరంగా ఉంది కాబట్టి అన్నప్పుడు సంఘానికి సాదృశ్యం ఇదంతా లోపల నెరవేరుతుంది కాబట్టి వచ్చే వారము ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకు తీసుకెళ్తాం ఏ రీతిగా ఈ మూడో భాగము రక్తమయం కావడము చనిపోవడం విషయాన్ని మనం ఇక్కడ వచ్చే వారం నుంచి మరి దాన్ని గణించిన దాని తర్వాత ఓడలు ఓడలు అన్నప్పుడు సంపాదన వర్తకం కదా బిజినెస్ కాబట్టి బిజినెస్కి సంబంధించింది అవన్నీ ఏరితిగా గొప్ప జనం సంపాదన ఎట్లా పోగొట్టుకుంటారు వాళ్ళ బ్యాంకు బ్యాలెన్సులు వాళ్ళ ప్రాపర్టీలు వాళ్ళ భూముల పేపర్లు అన్నీ పోగొట్టుకుంటారు వాళ్ళ సంపాదన మొత్తం పోగొట్టుకుంటారు అన్న విషయం మనం ఇక్కడ చూస్తాం ఎందుకంటే నువ్వు దాన్ని ఆశ్రయించిన సంపాదనని ధనం నేను దేవతగా మార్చుకున్నావు కాబట్టి వాటన్నిటి తీసి దేవుడు తనని ప్రేమించేలాగానైనా చేసుకుంటాడు ఎందుకంటే నువ్వు సగం మీట్టు సగం అట్టుంటే గొప్ప జనం అన్నట్టు నువ్వు కుడికి కానీ ఎడమకి కానీ లేవు ఎందుకంటే కుడి సర్పంలో ఉంటే ఎడమకి తేళ్ళు ఉంటాయి నువ్వు రెండు దిక్కులు లేవు మధ్యలో ఉన్నావు అంటే రెండింటి సహవాసం దానికి మిళితం అయిపోయినావు మింగిల్డ్ అనుంది ఇంగ్లీష్లో వారితో మిలిసి మిళితమైనవు కాబట్టి నీ రక్తాన్ని వాళ్ళు మిళితం చేస్తారు కాబట్టి ఈ బొబులోనికి శిక్ష రాబోతుంది వీళ్ళు మొదటి రెండు గుంపులు శాశ్వతంగా తెగవేయబడి మూడో గుంపుని అగ్నిగుండ బయట తీసుకొస్తాడు దేవుడు వీళ్ళు నిత్య జీవానికి పోతా ఉంటారు మొదటి రెండు గుంపులు నిత్య నరకానికి పోతా ఉంటాయి కాబట్టి ఈ మొదటి రెండు గుంపులు మూడో గుంపు యొక్క ధనం వ్యా మీద వ్యామోహం పెట్టుకున్నారు సంపాదన మీద వాళ్ళని దోచుకోవాలని మనం అట్లా ఉండమన్నట్టు మూడో గుంపుని ఆదరిస్తూ మూడో గుంపుకి మనమే రివర్స్ ధనమిస్తూ ఉంటాం రివర్స్ పోషిస్తాం వాళ్ళని అది మన సేవ అన్నట్టు కాబట్టి భిన్నంగా మనం ఉంటాం సర్పములని తెలను ఎందుకు అధికారం ఇచ్చాడో తెలుసా వారి వాక్యానికి వారి ప్రవర్తనకి నువ్వు ఆపోజిట్గా ఉంటావు వాడు ఏ తప్పిదం చేస్తాడో దానికి నువ్వు ఆపోజిట్ గా కరెక్షన్ చేస్తూ ఉంటావు అదే వాడిని తొక్కడం అంటే వాడి బోధని వాడి పర్వతని తొక్కడం అంటే అర్థం ఏం చేస్తే గొప్ప జనాన్ని దోచుకుంటున్నాయి తేళ్లు ఏం చేస్తే గొప్ప జనం మీకు మనం ఏం చేస్తాం ఆ రెండింటి గుంపులకి భిన్నంగా గొప్ప జనానికి సపోర్ట్ చేస్తాం ఎక్కడ పోయినా పోషిస్తాం ఎక్కడ వాళ్ళకి ఆదరిస్తూ ఉంటాం ఎక్కడైనా వాళ్ళకి మెడిసిన్స్ ఇస్తాము వాళ్ళకి సపోర్ట్ ఇస్తాము అడ్వైజర్ ఇస్తాము కౌన్సిలింగ్స్ ఇస్తాం ట్రీట్మెంట్లు ఇస్తాము ఆహారం పెడతాము అంటే ఏం అవసరం అని ఉంటాం మనం ప్రభు మనకి ఇచ్చిండు కాబట్టి మనం వాళ్ళకి ఇస్తున్నాం అని నీకు ఇచ్చిండి కాబట్టి నువ్వు దానం చేస్తున్నావు అంతే తేడా అదే ఇచ్చేటప్పుడు సంతోషంతో ఇవ్వమని వాక్యం కాబట్టి నువ్వు డబ్బు ఎవరికి ఇచ్చినా కానీ పాలవరికి ఇచ్చినా కానీ పని వరికి ఇచ్చినా కానీ ఎవరికి వచ్చినా కూరగాయలు ఉంటుంది కానీ ఎవరికి డబ్బు ఇస్తున్నా సంతోషంతో దేవ థ్యాంక్స్ దేవా ఈ డబ్బు నువ్వు నాకు ఇచ్చినవు నేను వీళ్ళకి ఇస్తున్నా నీకే వదనాలు ప్రభు అని ఇవ్వడం నేర్చుకోవాలి మనం అటువంటి హృదయం నీకున్నప్పుడు నేను సమృద్ధిగా ఆశ్రయిస్తాను దేవుడు అటువంటి సేవలు అటువంటి ఆశీర్వాదం దేవుడికి మిమ్మల్ని నడిపించాలా ప్రార్థిస్తాం పరశుద్రవ దేవ వదనాలైన గొప్ప ప్ర దేవ మీకే కృతజ్ఞతలైనా మీ యొక్క తీర్పులు ఎంత గంభీరమైనది భయంకరమైన సినిమా చూస్తున్నాం నేను అవును ప్రభా అవి ఎప్పటికీ మారవు న్యాయధిపతుల కాలం మొదలుకొని ఈ రోజు వరకు ఒకటే రీతి ఆ రోజు శత్రువు కంటికి కనిపించండి ఈరోజు శత్రువు పక్కనున్నప్పుడు లేకపోతున్నాం కండ్ కనిపిస్తున్నాడు వాడు ప్రభా మీరు ఆ రీతిగా వాడిని మీ బిడల మీదకి వెళ్ళేవాళ్ళెత్తున్నారు తండ్రి శత్రువులని సర్పముల తేళ్ళు వెలుగు సంబంధులు వాళ్ళు గొప్ప జనం పడి వాళ్ళని దోచుకుంటే వాళ్ళకి చంపేస్తున్నారు చివరికి నేను అటువంటి కాలంలో మేమున్నాం నేను ఇది బాహటంగా నెరవేరుతుంది ప్రపంచాత్మకంగా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ప్రపంచమని ముగింపు దశకు మేము అవి ఎంత త్వరగా ముగిస్తే అంత మంచిది అనేసి తక్కువ చేయనిచ్చు ఏ శరీరం తప్పించుకోవడానికి మీరు మత్యస వార్తలు మాకు జ్ఞాపకం చేశారు ఈ నాలుగు మీరు మమ్మల్ని ప్రేమించినారు ఎంతగా మీరు గొప్ప ప్రేమించినారు మీకే వదనాలు ఇవన్నీ మేము నేర్చుకొని గొప్ప చూపించి వాళ్ళని త్వరగాల నుంచి బయట అటువంటి సేవలు బ్రదర్స్ సిస్టర్స్ అందరినీ నడిపించమని వారి కుటుంబాలను ఆశ్రయించమని ఏసు పరిస్థా ప్రార్థిస్తున్నాం తండ్రి మన ప్రభాన ఏసు పరిస్థితి ఒక కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకారం తోడేండు కనుక ఆ మెయిన్ హాలియా ప్రైజ్ లాడారు అందరికీ